ان ينجلي ان هو من غنام ان واسا غبط تندم خوامي سبين ما طلب طلب كم استراح من غنام من هنا و يغني من يتي خطاب من ماك ماك بنيه ظهار فدارت لتم على ان ضاع القرار ايضا هنا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 జాల నందు నరపుల యోగమత్తన సత్మా ఏ నందు సన్త్రే ఓం సాయి సత్యాని సకల индуసిని యదావయి జింజా రక్తుని యాయేన అబ్దస్సమ్ అబ్దతి నాడు జానన్ సత్కన్ బదతి నామ జానన్ సత్కన్ బదతి దాననే బదస్సన్ బదతి విజాన్న స్వరూపము ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు లభితే తెలుసుకున్నవాడు మాత్రమే సత్య సత్యత జ్ఞానానికి సత్యం సత్ అందరూ ఎన్ని తెలియకున్నారా తెలుగు నిశ్లేషణ మంది కావాలి ఆ విషయం ఆడవారం రాహుల్ గురించి చెప్పాలంటే మేరమైనహా ఆదిరాగ్ బాబు నిజం తరఫున వ్యక్తి జాన్ మనహా ఇంకో విధంగా అనేక అనేక విధాలుగా చెప్తారు జంట తరఫున చెప్పారు నిర్శేష సభ్యు గురించి చెప్పండి వేరే రకమైన విశేషము లేదు సత్వం ఇది దాని గురించి చెప్పమంటే అయ్యారు కాబట్టి తెలిసిన వారు మాత్రమే చెప్పబడుతుంది విజ్ఞానం మీద శక్తి పద్ధతి అలా తెలిసినప్పుడు మాత్రమే అది అతి బాధమే అవుతుంది కనుక అది పెరుగుతుంది అని సంస్కృతాలు అంటే నాకు సంఖ్య విజ్ఞానం లేదా జ్ఞాపకం కూడా సంస్కృతాలు ఒకటి ఆ జ్ఞానాన్ని పొందాలి అని సాధన కృషి చేయాలి కానీ చర్చ చేయాలనే కదా చాలా అవసరం మనం చూస్తూ ఉంటాము ఆ పాఠంటే లోకాన్ని ఉద్ధరించటం అనే కార్యక్రమం మనకైతే ఉన్నామంటే తనని తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేసే ఒక ఛాన్స్ ఉంటుంది ఏదో ఒకటో ఒకటో భోషకము ఏదో ఒక జరుగుతున్నా ఏదో ఉన్నాయని ఆ విధించడం అసలు కనుక సంగారు సంగారుగా ఉన్నవాళ్ళందరికీ ఉద్దాం మనం దొరికేయాలి అని ధోరణిలో పడిపోకుండా ఉంటే కొంత తదు కానీ అతనికి తాను చదువుకున్న పెట్టడం ఉన్న వాళ్ళందరి ముందు వెళ్ళిపోయి దీన్ని తెచ్చేయాలి అనేటువంటి ధోరణిలో మనకు వెళ్తుంటాయి ప్రచారం ధోరణిలో మనవే తింటే తాను చదువుకునే అవకాశం లేదు అవుతున్నాయి ఇది చాలా చదింపు వస్తాను పది మనకు వచ్చారు ఆయనతో ఇంకో ఆయన అందాకారు ఇంకొక అందక వచ్చింది ఇంట్లో జనసాన ఆలయంగా వచ్చారు ఆయన ఆ రోజుల్లోకి వచ్చిన ఒక పాటలు చూపుతుంటే ఇంకొక ఆ రోజు నుంచి బయటకు రేట్ చేస్తున్నారు ఆయన పాటలు చూపుతున్నారని సేనే గానీ ఇష్టం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రావడానికి ఆలోచనంగా వస్తారు అయిపోయింది ఇంకో టైం ఇచ్చి ప్రయత్నం చేయలేదని నేను మనం చేశాను ఆయన రాలేదు నాకు అనే అర్థమవుతుంది ఆయన లాస్ కట్టే సందర్భంలో లేదు అనే వ్యక్తి అర్థం అవుతాయి ఎందుకంటే ఆయన చుట్టూ అంతమంది శిష్యులు ఉన్నప్పుడు ఆయన జాతకాలు చెప్తారు కాబట్టి శిష్యులు శిష్యులు ఇందులో సో ఆయన ఇంత పాఠం అందరూ ఉపదేశంగా పాఠం ఎంత ఉంటారు ఆయన ఆ తర్వాత నన్ను అంతా కొద్ది స్వామి అడిగా నేను ఇద్దర ఆయన పాఠం జరిగే అయితే నేను ఇద్దాం అందుకే రండి అదేమో కొనసాగం లేదు అని అనియమే చెప్పాను ఇన్ని విధాలు ఏమైంది చెప్తాను అంటే ఆయన అన్నారు అంటే అవును అండి ఆయన చుట్టూ బలం ఆయన ధరించాలి అని కాబట్టి విజ్ఞాప జాగ్రత్తలో ఒక ఆశారు బ్రహ్మా జీవిత బ్రహ్మాండాల కాబట్టి మనం లోకాన్ని ఆ ప్రచారని ఒకరించాలంటే వీళ్ళందరినీ మనం భరించాను వీళ్ళందరూ అధ్యయనంలో ఉన్నారని ఆ రకంగా ధైర్యంగా చెప్తే వీరికి చదువుతునే అవకాశం ఉంటుంది వీటిలో పది మంది శిక్షి చేస్తారు పది మంది కాదు వంద మంది చేస్తారు ఎనిమిది మంది కూడా చేస్తారు ఇంకప్పుడు వారికి చదువుతున్న ఛాన్స్ ఏమైంది బాగుంది మనం చూటానికి నిన్నడానికి కూడా పోవాలి ఆయన జరుగుతున్నారు అంటే కూటానికి నిన్నడానికి కూడా పోవాలి ఆయన గ్రామ సత్వం రావచ్చు ఆ విధంగా లేదా సరిగితే కానీ రామసత్తు ఎంతమందికి సంపాదించింది కాపును సమూపించినారు అంటే అది బాగుండదు అని అనుకోవడం కాబట్టి సాహస్తుడైన వారు విజ్ఞాన విద్యుజ్ఞాసం ఇతరుల తర్వాత ఉద్ధరించుకు ముందు తాను నేర్చుకోవాలి తాను తెలుసుకోవాలి ఇది సంస్కృతి అనుకుంటున్నాడు ఎందుకంటే ఆ విజ్ఞాస అలా అవుతు అంత పేరుమైన విషయమే కాదు ఆ తాను జ్ఞానాన్ని పొందాలా అనే ఆకాంక్ష ఉన్నవాడు మాత్రమే జ్ఞానాన్ని పొందటానికి అవగురవుతాడు విద్యుజ్ఞాస నారడిగా ఆకాంక్ష ఉందా లేదా అంటే మీరు వేసండి తీయాలంటే చెప్పారు దాని మీద నారడు అంటాడు భగవాహ విజ్ఞానం విజిజ్ఞాసే విజ్ఞు దాని మీద మనం భాషను చూస్తూ ఉన్నాము ప్రాణ విషయాత్ పరమాత్మ సత్య విజ్ఞానాభిమానాత్ దం సదేవత్యం పరమాత్మ అనుమాప్యం సద్విజ్ఞాప్యామిషితో తర్వాత నాకు విషయం తెలుసు అనే అభిమానంలో కనుక చెప్తున్నట్లయితే వారు నేర్చుకునేటువంటి ప్రాంతం అది నేర్చుకోవాలని ఆకాంక్ష అవుతారు ఎందుకంటే నాకు తెలుసును వాడు అనుకుంటుంది వాడు ఏం నేర్చుకుంటారు అది తెలుసుకునేందుకు చాలా అభిప్రంగా ఉంటుంది అయినా నాకు తెలుసును అని అనుకుంటూ ఉంటారు ఇంకేం నేర్చుకుంటారు సో అతి ఉండరాదు ఆయన ఏమనుకుంటున్నారంటే అది వాళ్ళని నాకు తెలిసిందే నమ్ముకుంటే నాకు విషయం అంతా తెలిసిపోయింది అనే అభిమానం ఉండి ఆయన్ని తప్పకు తప్పించారు ఆ అభిమానులు ఆయన అందుకారం అభిమానమే జ్ఞానానికి ఆతంకం అయిపోతుంది అసలు ధోర కట్టినట్టు అయిపోతుంది అభిమానం కాబట్టి అభిమానం నుంచి నాలుగు వందల ప్రస్తుతం జరిపితే తప్పిస్తే అప్పుడు అవి తెలుసుకోవలసింది అందుకోసమే సనస్ కుమారుడు నాలుగు వందలు కలిసిన అర్హత ఉన్నా తెలుసుకోవాల్సింది విజ్ఞానం విజ్ఞానం విధించిన ఆర్థిక అని చెప్పారు అంతవరకు చూసిన దాన్ని ఇంకా విలుసుకున్నారాయణ నా అభివృద్ధి సత్యం పద్ధతి అభిజ్ఞానం సత్యం నా పద్ధతి తెలియకుండా సత్యాన్ని ఎంపిస్తారు ఎవరైనా పెట్టే కథలు చెప్పగలుగుతారు కానీ తెలియకుండా సత్యాన్ని ఎంపిస్తారు చాలా కోసాలు లేకుండా చెప్తారు సందర్భాల సందర్భాల్లో చాలా కోసాలు లేకుండా చెప్తారు టీవీలు వరకు సంబంధించిన ఒపీనియన్ చెప్పారా ప్రభావం చెప్తుంది చెప్పండి చెప్తారు అదే ఏదో తెచ్చిన తర్వాత ఏమైనా మైందేపాటు మాట చేస్తారు ఓకే మీలో మీకు ఒక డజన్ లో ఒక డజన్ లో వస్తా దాంట్లో మంచిగా పెట్టివాళ్ళు వైభవించుకున్నారు వాళ్ళ ప్రసంగం వస్తుంటే మనం అంతా ఎలాగొచ్చు దాని అటువంటి వాళ్ళు వస్తున్నా ఉదాహరణకి అష్ట అనే ఒక తీర్చో ఈ ఉత్సవాన్ని పేరు మీద వస్తూ ఉంటాం శైవేంద్ర అలాంటి వాళ్ళ హిందువులు చెప్తారు చాలా వాళ్ళ చెప్తున్నారు మీద ఏం కావాల్సిన పేరు ఆగ్నం చేస్తున్నా లేకపోతే శక్తి వస్తుంది వాళ్ళలో కొంతమంది చాలా పరిస్థితి వాళ్ళ సుఖము ధనం చేస్తారు కొంతవరకు బాధ పెడతారు పెద్ద సందర్భంలో బాధపడతారు శక్తి మీద అభ్యర్థులను దీక్ష ప్రయత్నం తోమ అనుభవాల మీద ఉన్నారు ఒక బాంబేలో ఉన్న బాధ సో ఈ విధంగా కొంతమంది మహాత్ములు చాలా బాగా పెద్ద మనం ఉన్నాం అటువంటి తెరస్ చేస్తు విధానం ఇంకా చాలా తోకాలకుండా ఎన్నో పెద్దలు ఏం తింటారు ఏం ఉండదు వ్యక్తాలుగా ఉన్నాయిస్తారు జ్ఞానం సత్యం సత్యము తెలుస్తున్నవారు చెప్పడం దాని లక్షణం తెలుసుకున్నవారు దాని గురించి అవగాహన ఉన్నవారు చెప్పినవారు సార్ సహా అజ్ఞాశన పరమాత్మస్రూపాన్ మన్యమానో వదతి చాలా ఇంట్రెస్టింగ్ గా రాస్తున్నారు అక్కడ ఇప్పుడు తెలియని వారు చెప్తున్నారు అనుకుంది అభిజ్ఞానం తెలియని వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ముఖ్యంగా సైవ లక్షణాలు అని చెప్పి తెలియని వాళ్ళని చెప్తూ ఉంటారు నేను నేను మనం చేశాను సో తర్వాత ఇంకోటి తెలియని వాడు చాలా గడబడి చేస్తూ చెప్తారు ఎందుకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది బాగా తెలుస్తున్న వాడు చెప్పాలని చెప్పడానికి ఈ చెప్పాల విషయంలో అంత ప్రోయాక్టివ్ గా ఉందండి అతను వాళ్ళు ప్రోత్సాహం వ్యక్తి పెట్టారు కదా లేకపోతే ఇట్ ఈ ఓకే ఈ నిర్వీర్లో ఉన్నారే వాళ్ళు చాలా ప్రాప్తిగా ముందు తెచ్చి ఉంటారు సో చాలా నిదూరమైన విషయం సో అభియానం యహా అభియానం వద్ద విషయం తెలియకుండా శక్తి కూడా ఉన్నారే అందరం యహానం వద్ద దానికి దృశ్యాండానికి దృష్టాం దృష్టాంతం చూస్తే వాళ్ళ దగ్గర దృష్టాం మన చింతి ఇప్పుడు అనే పదం ఉన్నాయి ఈ ఎడ్జెజీ అనే పదాన్ని శాస్త్రం అయితే అంటే జరమైన ఇప్పుడు అగ్ని మనం ఉందనుకున్నది జ్వరం సో కానీ అక్కడితో బాటి అనుకోండి ఉంటారు ఇప్పుడు మోడర్న్ ఒక్కో ఒక్కో సైన్స్ అనుకున్నవారు లేదా బిఎస్పీ అది అగ్ని దేవత అనే మాట వాడే పరిచయం చేస్తుంది ఇప్పుడు జడమైన అగ్ని దాని గురించి నాకు మాటలు చెప్తారు ఆ గజ్ఞ ఎలా చెప్తారు ఈ జడమైన అగ్ని ఎన్నికలలో అది పరమార్థ సత్యము అన్నట్టుగా చెప్తారు అది దయచేస్తూ అది ఇది వ్యాలి అన్నట్టుగా చెప్తారు పరమార్థ స్రూపంగా దాన్ని భావన చేస్తే చెప్తారు చాలా సైంటిఫిక్ నట్లు చదవుతుంది కానీ మీరు ఆలోచించండి అగ్ని జడమైన అగ్ని అని భావన చేస్తే అంత తొరపాటు అదేవిధంగా వస్తారు వాస్తవంలో ఈ కానీ మీరు గమనించండి సైంటిస్టుల్లో ఒక స్థాయికి చెందిన సైంటిస్టు వాళ్ళు ఏమంటారంటే చెప్పింది అల్టిమేట్ చేయాలి అని వాళ్ళు అలా వైపు ఏమంటారంటే మేము ఈ పరిధి వరకు రాగలుగుతాము దాని పని మేము రాలేదు మాకున్న హోప్ ఇది ఇండికేషన్ నేను నామరూపాలను విశ్లేషణించాను సమీక్ష సో జడమైన తత్వాన్ని నేను విశ్లేషణ చేస్తాం కానీ జతనము విశ్లేషణ చేయాలి ఎందుకంటే మైక్రోస్కోప్ కింద కనపడాలి వాడి తత్వాలేంటే మైక్రోస్కోప్ కింద కనపడగానే చెప్తారు కాబట్టి సీనియర్ బాగా మాన్స్ కమిటీ చేస్తుంది దాంట్లో నిష్ణాతమైన స్కోప్ చేస్తుంది నేను ఈ తర్వాత చెప్తాను అని అంగీకరించి చెప్తారు కానీ నిరుగురి అగ్ని అంటే ఇంతే ఇంతకంటే వేరే ఏం జరిగింది అంతకంటే ఒక స్టెప్ ముందుకొచ్చున్న వాళ్ళు జడమైన అగ్నిగా భవిస్తున్నా ఈ జడ ప్రపంచమంతా కూడా అగ్ని దాన్ని మొదటి కూడా చైతన్యం నుండి జడంగా భసిస్తుంది ఇప్పుడు నేను కలలో కొండ పురుస్తా అది జడమా అంటే కొండ రాయిన తర్వాత జరం అది చేతము బలమైన నాలుగును ప్రకాశించింది కనుక దాని మూడవ చేతని ఏ విధంగా ఇప్పుడు మీరు నేను మనం చేశాను ఘట జ్ఞానము ఘట దేశం జ్ఞానము హృదయ దేశం ముందు కలుగుతుంది అంతే కదండి కాబట్టి మీరు తెలుసుకునే ఘటం ఘట దేశంలో బాహ్యమనంలో ఉండదు హృదయ దేశంలో ఉదయ దేశంలోనే ఉంటుంది ఇప్పుడు చెప్పండి మీరు తెలుసుకునే జనము ఉదయ దేశంలో తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ ధనము చేతనా జరం జడ నిజానికి జడం ఏది లేదు ఎందుకంటే ఏది మీ చేత ఏది తెలియబడుతుందో అది జ్ఞాన రూపంగానే తెలియబడుతుంది సో చెడ్ చేత మీరు చేత మీరు చెడు అది ఎన్వలవ్ అయినప్పుడు మాత్రమే అది తెలియబడుతుంది ఇప్పుడు తెరమైన బొమ్మ పడింది అంటే అది కాంతి పుంజం చేత ఎన్వలవ్ అయినప్పుడే పడుతుంది కాంతిపుంజం చేత ఎన్వలవ్ కాకుండా అసలు తెరమైన బొమ్మ పడమే పడదు కాబట్టి తెర మీద బొమ్మ పడింది అంటే అది కాంతి చేత వ్యాప్తమయ్యే ఉంటుంది అదేవిధంగా మీరు తెలుసుకున్నారు అంటే అది ఆ తెలివి చేత వ్యాప్తమయ్యే ఉంటుంది చేత అవష్టమైన అవసరం ఉంటేనే నేను తెలుస్తుంది కాబట్టి మీ దేశ తెలియబడే స్థలము చైతన్యత శక్తి జ్వరం అనేది లేదు ఏమైపోయింది అగ్ని జ్వరము ఇదే పరమార్థ సత్యమనం అనే ఇది ప్రసాదం దాన్నే దేవత అన్నారు అగ్ని దేవత వైద్యుడు అగ్ని దేవత అంటాడు అయితే ఈ అదే పరమార్థం అంటాయి వైద్యుడు ఎప్పుడైనా మీరు వైద్యుడు గోదావరికంలో వస్తుంది నాలుగో గ్రామ నాలుగో ధైర్యంలో నాలుగో గ్రామంలో సంబంధ గ్రామంలో సో ఏమనంటే మీరు యుద్ధాలను నడిగినట్లయితే ముందు ఏదైనా యుద్ధం ఆరంభమవుతుంది యుద్ధం అంటే దేవతకి భవిస్తుని సమర్పించడం అయితే దేవతకి హరిస్తున్న సమర్పించే ఒకటి దానికి ఒక అర్శెస్ ఉంటుంది ముందు దేవతని ఆహ్వానించటం ఆ దేవతకి స్వాగతం పలటం ఇవన్నీ మంత్రాత్వాలు ఆ తర్వాత భవిష్ని సిద్ధం చేయటం అసలు ఆ దేవత యొక్క మంత్రాన్ని తెలిపి కమిటీని సమర్థిస్తారు ఇలా ఒక ప్రాసెస్ ఒక రోజుని పది దేవతలకి ఆపుతులు ఇచ్చిన పక్షంలో ఒక్కొక్క దేవతకి ఆపుతి గంట అరగంట ముప్పవరం ఒక్కొక్క రాసు పడుతుంది మీరు సత్యదేవన దీపారాధన చేసుకున్నారీ ఎంత టైం పోతుందంటే ఎన్నో ఒకసారి నాకు పడుతుంది అది అరగంట పడుతుంది అలాగే టైం పోతుంది అలాగే ఏం చేస్తాను సో మీరు పొద్దున్న ఎవరిని ఆరాధిస్తున్నారని ఆరాధిస్తున్నాము అనేప్పటికీ నామం లేదు రూపం లేదు మంత్రం లేదు కోపం లేదు గానం లేదు ఈ పదాలు ఉన్నాయి శస్త్రము అంట అంటే స్తోత్రానికి నైతిక సంప్రదాయంలో శస్త్రము అంటే శస్త్రం లేదు సామా లేదు అన్ని లేదు అయిపోయింది అది పూర్తి చేసినాం ఇప్పుడు మరో మూడు రోజులు మాట్లాడే కానీ నామం మీద ఎప్పుడైతే వారిందో నామం మారిందో రూపం మారుతుంది క్షత్రం మారుతుంది స్తోత్రం మారుతుంది దాన స్థానం స్థానం మారుతుంది ప్రారంభం ఐదు డిగ్రీ చేయండి నలుగుడు అయింది ఇప్పుడు సోమహాన కానీ మళ్ళీ హోల్ వాచ్ చేయండి నవగ్రహం చేసే సో ప్రతిగ్రహానికే ఆవాహనం అధిదేవత ప్రత్యర్థిదేవత అధిదేవత మంత్రం వేరు ప్రత్యర్థేవత మంత్రం వేరు గ్రహం లేదు సూర్యుడు నదామే సూర్యుడు గ్రహణం అధిదేవత ప్రత్యర్థిదేవత వేరు వేరు నాకు గుర్తు లేవు పరిగవ మంత్రాలు ఉంటాయి ఆ విధంగా సూర్యమవాహయాన్ని స్థావయా పూజయా సూర్యు సహ ప్రత్యర్థిదేవత మవాహయాన్ని స్థావయా పూజ్యామి అధిదేవత మవాహయాన్ని స్థావయా పూజ్యామి ఈ విధంగా గ్రహం తర్వాత గ్రహం తర్వాత దేవత తర్వాత దేవత తర్వాత దేవత దేవాలయానికి వెళ్ళాలను వాళ్ళు సరైన అవసరం ఉందా సరైన అవసరం ఉంటారు ఎలా వర్షగా అండ్ రాముడు తర్వాత రాము పరివారం రాముదా రామ పరివారం రాము కంటే రామ అలా వదిలి రామపరివార్ రామ పరివారం సీతారేవి దేవాలయమే రామవంతుడి దేవాలయమే ఇంకా అక్కడక్కడ భరతుడి దేవాలయం ఏమో తింది లక్ష్మణ దేవాలయం కూడా వెళ్ళాము మొత్తానికి ఏదో హోం స్టాప్ ఇచ్చినాం ఇప్పుడు ఇంకే శివ పరివారం చాలా పెద్దలు స్టార్ గణపతి లేదు దుర్గలే నువ్వు పాత పాప ఆ దాన్ని సుగా ఇదే కానీ ఇప్పుడు ఇది అన్నింటికంటే ప్రవర్శించాలి కానీ ఈ బల్లెంట్ సరే ఎలా అనుకున్నాదా నష్టతున్నదా నష్టతున్నదా నష్టతున్నదా ఇచ్చే గ్యాలసీ అఫ్గా అని చెప్పి స్వామి నారాయణ బాగా ఇచ్చే గ్యాలరీ అఫ్ దా ఇప్పుడు ఈ అక్కడ గోపానంద గోపల్ చెప్తున్నారు రమన్నారంటే అగ్ని చెప్పారు గౌరవం చేశారు ఆ వైద్యుడు రేమన్నాడు ఈ దేవతలను వేరు వేరుగా ఉన్నారు యథార్థంగా అగ్ని అనే దేవత మిగతా దేవతల కంటే భిన్నంగా ఉన్నాడు పరమేశ్వరుడి కంటే కూడా భిన్నంగా ఉన్నాడు అని వైదింటే అదే అజ్ఞానం అది తెలిసి పెట్టిన కాదు అందువల్ల అగ్ని అది తెలియలేదు భిన్నంగా లేదు ఆ పరమాత్మ సత్యం కంటే భిన్నంగా లేదు ఆ పరమాత్మ సత్యమే ఒక విశిష్టమైన ఉపాధి సందర్భంగా అగ్ని అనే రూపంగాను ఆ నాన్న చేతను నిర్దేశించవనుకో ఉన్నది అని నేనైతే తెలిసి మాట్లాడుతున్నాడా అదే ఎక్కడ తెలిసి మాట్లాడుతుంటే ఎక్కడా తెలిసి మాట్లాడుతుంది పేరుగతి చెప్పేటట్టుగానే మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ విధంగా అగ్ని అని శబ్దాన్ని ప్రేమించేలా తప్పిస్తే ఆ శబ్దం ఆ అగ్ని తత్వం యొక్క పరమాత్మ రూపము దాని యొక్క ఎక్స్పరిచువల్ రియాలిటీ సదే మన మాత్ర సభ్య రూపం ఆ ప్రవర్ ఏదైతే తో ప్రాణదేవత హిరంగ్యదర్థుడు ఆ హిరంగ్యదర్థుడే సూర్యుడు రూపంగా చంద్రు రూపంగా ఈ ఎలిమెంట్ స్వరూపంగా అన్ని రూపాలలో ఉండో ఒక సందర్భంలో అగ్ని రూపంగా ఉన్నాడు కాబట్టి అదే అంటే ప్రాణదేవత భిన్నంగా లేదు ఆ ప్రాణదేవత అంటే అక్కడ కూడా మళ్ళీ పూర్తికాల అసలు ప్రాణదేవత అంటే ఆ అఖండ సద్రూపము తండ్రి భిన్నంగా లేదు నేను చెప్తున్నాడు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు తెలియదు కాబట్టి కాబట్టి నా విజ్ఞానం సత్యం మొదటి అభిజ్ఞానం సత్యం నవదటి తెలియని వాడు సత్యాన్ని చెప్పలేదు అఖండ సత్యము అంటే అఖండము దాని గు ప్రకాశించుకున్నది మీరు అధిదైవమును గలాక్సీ ఆఫ్ డాక్స్ మీద ఆ సర్వము ఆ అఖండ సత్యమందే భాషిస్తోంది అధిభూతము అంటే గజ ప్రపంచం మీదంటే అది కూడా సత్యమందే భావిస్తోంది అధ్యాత్మము నేను అనబడే ఎంటిటీ ఇక్కడ ధ్యానస్థం అనే ఇది కూడా సత్యం నుండి అని తెలుస్తున్న వాళ్ళు చూస్తారా తెలియని వాళ్ళు ఇస్తాడా అది ధ్యానం సత్యం అనపుతరేనా సమాప్తీ ఆయన అగ్ని విషాంతం ఆ రోజు అలా ఇస్తారు విషయం తెలుసుకున్న వాడు సందర్శం ఈ యొక్క రహస్యం అగ్ని అని ఉన్నది ఆరోగ్యంగా మీరు చదివారు అగ్ని అనగా అగ్ని నువ్వు ఎవరైతే లోహికం కోపం తద్ తేజసం తదన్న శుక్రం తదం తపారా అగ్నేవండి మంత్ర నా అత్యమంత్రెస్ ఇప్పుడు అగ్ని మంట ఉన్నది మీ ముందు ఈ మంటలో మూడు రూపాలు ఉన్నాయి సర్వాన్ని త్యము అలా స్త్రీ ఆేవ సత్యం అని వచ్చింది ఇక్కడ మనకు ఈరోజు ఒకసారి తీసుకొస్తే ఆరోగ్యంగా ఇప్పుడు అగ్ని ఉన్నది ఎందుకు ఈ అగ్ని నువ్వు అనుకున్నావు సత్యం కాదు మరి ఏకంగా సత్యం నువ్వు అగ్ని మనం ఎదుర్కొనం అది తెలుస్తుంది తెజోల్ల యొక్క క్రమంలో త్రిగుతరణమో దగ్గర మనం ప్రశ్న నలుపురం ఏదైతే ఉన్నదో అంటే పొగా ఇచ్చేది అది అన్నంతదో అదేమో అప్పుడు కాబట్టి ఇప్పుడు నువ్వు అగ్గిలే అన్నారేమి కానీ త్రీ రూపాలు ఇచ్చేదో చెప్తుంది మూడు రూపాలు మాత్రమే శక్తి అక్కడ అగ్ని ఎలాగంటే సినిమా తరం మీద హీరో హీరోయిన్ ఉన్నాడంటే అదే కేసార్ హీరోయిన్ హీరోయిన్ ఉన్నదంతా ఉండే రెండు రూపాయలు ఎదురుతా రెండు రూపాయలు బ్లాక్ అండ్ వైట్ ఆకర్ గురించి చెప్తున్నట్టు ఉన్నది బ్లాక్ అండ్ వైట్ మనం లేదు ఇదా దీనిలో పాలకుంటారు బ్లాక్ అండ్ వైట్ కాకుండా హీరో హీరో నుండి అవన్నీ ఉన్నాయా అక్కడ లేదు ఇట్ కెన్ ఆపరేట్ సెన్స్ అది సెన్సెస్ మనస్సు సెన్సార్ కలిసి కలిసి ఒక డెట్ ని కన్నుని మూడు వచ్చిన క్రియేట్ చేసి మన అది సత్యం అనిస్తాను మనం ఎన్నో భ్రమ పడుతూ ఉంటాం సినిమా దగ్గర సత్యం అనుకుంటే ఈ వినోదానికి అభిప్రాయం కానీ నిజంగా సత్యమంత వారు ఫ్యాన్ అవుతారు మద్రాసు వెళ్తారు లేదా ముంబై వస్తారు జీవితం పాడు చేస్తున్నారు ఈ నెక్జ్న పార్లమెంట్ లో బిల్లు వస్తాయి జీరో వస్తే సినిమా కేంద్ర కాస్త బిల్లు పరిస్థితున్నారు అప్పట్లో నాకు పాడలు చెప్తూ ఎన్టీ రామారావు కలిపి ఏం చేసేదంటే సిమెరస్ చాలా ఫ్యాషనబుల్ గా తగిన చాలా ఫ్యాషనబుల్ గా తగిన వాళ్ళు ఎందుకంటే సినిమా తగలేదే సినిమా తెచ్చే తగ్గుతాం ఫ్యాషనబుల్ గా తగితే అది చూసి బయటకొచ్చి సినిమా హాల్ నుంచి బయటకు వచ్చి కిమరస్ పెట్టి వాళ్ళని నేను జరిగింది మన ముగ్గురులో ఉన్నారా దీని మీద రిసెప్ట్ చేశారు రిసెప్ట్ చేసి ఈ రోజున భారతదేశంలో యువకులలో సిరస్ తాగే వాళ్లలో అరవై శాతం మంది సినిమా హీరోల చేత ప్రభావితమై కావుతున్నారు వాళ్ళలో చేశారు సోనియల్ స్టడీస్ పట్ట ఈ స్టడీస్ యొక్క రిజల్ట్స్ చూసి ఆ పబ్లిక్ ప్లేసెస్ లోనూ స్మోకింగ్ ని బ్యాంకర్స్ ఈ ఉద్యమం కాబట్టి సినిమా తెర మీద ఉన్నది సత్యవంతులు వాళ్ళు ప్రభావితం కదా గత నిత్యంకులు ప్రభావిస్తున్నాయి సత్యవంతులను ప్రభావితమైంది అది బ్లాక్ అండ్ వైట్ ఇట్ చాలా దిఖావర్ ఇట్ చాలా అపిరెన్స్ లేదు రియాలిటీ అని కనుక ఆ వివరణ మనకు అంత గొప్ప వాళ్ళు తెలిసి ఉంటాం కాబట్టి సినిమా తెర మీద ఉన్నది సత్యమని అనుకుంటాం మనుషులు అలా అనుకోవాలని మీరు అనుకోవచ్చు అలా అనుకుంటారు మనము సినిమా చదివిన సత్యమని మనం అనుకోకపోవచ్చు కానీ మన ముందు ఈ జగత్తు అనేటువంటి దానికి దృష్టి జగత్ అంటే ఏంటంటే ఫ్యాక్షన్ షో నిరంతరంగా బ్యాటింగ్ షో తెలుగుదేశం పార్టీ వస్తాయి కాంగ్రెస్ పార్టీ అంతే ముందు ఉంటుంది బ్యాటింగ్ షో లేకపోతే ఇప్పుడు సంథింగ్ సిక్స్టింగ్ అదే బ్యాటింగ్ షో అది సోషల్ లెవెల్ లా వివాహానికి మీద బ్రహ్మ చేయాలి వివాహం అనేది అంత కొత్త కొత్త వివాహం వాళ్ళు చాలా ఒక ఒక ఎంపిక అయిపోయింది ఆ కొంత సలహాలు నీళ్ళతో సంతానం పిల్లలు ఈ కొంత లాభం కొంత నష్టం కొంత హ్యాపీనెస్ కొంత తలతో వాళ్ళు రాత్రిని నొమ్మిది చేసి ఏంటి ఏం చేయొచ్చి నాలుగు గంటలు తప్పకుండా జరుగుతారు పిల్లలు ఎన్ని సెలవు నాలుగు గంటల దాకా ఐదు గంటల దాకాస్తారు ఇంకా అప్పటి నుంచి వాళ్ళ జవాహం అవసరం వచ్చేది కాదు ఇంకా ఆ తర్వాత గెలవలసింది తర్వాత కొనానికి ఆఫీస్ కాబట్టి ఎంత ఫ్యాక్టింగ్స్ లో అయిపోయింది ఆ పేరు అయిపోయింది విద్యార్థి అయిపోయింది వివాహాలు అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఆల్ది యూ పార్టీస్ కానీ నవ్వు అదర్ అదర్ సైడ్ కావాలి అవి అవి కూడా అలా నిలబెడుతుంది ఈ రోజులో ఇంకొకటి జీవితం పుట్టుతున్నాం ఇంకా ప్యాక్టింగ్స్ తో ఇట్స్ మూవీ సినిమా కానీ మనం అలా తెలుసుకుంటున్న వాళ్ళండి అది సత్యాన్ని భ్రమ కొడుతున్న వాళ్ళం కదా కాబట్టి ఒక రకంగా సినిమా సత్యం అనుకున్న వాడికి మనకి ఈ రకంగా పెద్ద దూరం లేదు కాబట్టి ఈ విధంగా సినిమా జర్మల్ ఉన్నదే ఉంది వ్యాఖ్యలు ఉన్నాయి పేర్లు పెట్టినా ఉన్నది అండి అక్కడ వ్యాఖ్యలు వన్ ప్లస్ జీరో అని మీరు అన్నారు అది బ్లాక్ అండ్ మండ రెండే రెండే సత్యం బ్లాక్ అండ్ వైట్ అలాగే అగ్ని అంటే ఏది సత్యం రెండు రూపాన్ని పేద సత్యం మూడు రూపములే సత్యం శ్రీజోమన్నముల ఈ తేజోగన్నముల యొక్క సత్వం అనేది సతే తదు తేజస్సుగా అన్నముగా ప్రతం లేదు కాబట్టి అగ్ని ఏదైతే అది ఈ తేజోబంధముల ద్వారా సత్తుగా లేదు అనుకుంటుంది సత్తు కంటే భిన్నంగా లేనే లేదు ఈ సత్యం తెలుస్తున్న వాడు వాటిని చెప్తారు అగ్ని అనేది రూపత్రయం కంటే భిన్నముగా మూడు రూపము కంటే భిన్నంగా స్వతంత్రమైన ఉనికి తత్వం ఏమీ కాదు ఇది నాట్ అండ్ ఇండిపెండెంట్లీ కేవలము తేజోబంధముల సమాహారం వల్ల వచ్చింది ఈ తేజోబందములు కూడా సత్వే సత్యే శత్రు గుంగా ఉండి ఏమనండి ఆయా ఉపాధ్యాందు తేజవన్న రూపంగా ప్రకటనైనది తేజస్సు అంటే తేజ రూపంగా ఉన్న సత్యం అప్పు అంటే అద్రూపంగా ఉన్న సత్యం అన్న రూపంగా ఉన్న సత్యం ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ఫర్మేషన్స్ ఏదైతే చదవో అది ఏ సత్యం ఈ విషయము విజానం వదతి అదిజ్ఞానం నూపా సదపేక్ష నాదిజ్ సత్యం వసతి నేను చెప్పేసి నేను ఆల్రెడీ హ్యాంటిసిపేట్ చేశాను సో తెలుగు ఒక కంటే జనంగా అగ్ని ఏది లేదు అక్కడ మొత్తం కూడా అపాగా వచ్చిన అజ్ఞత్వం అగ్ని యొక్క అగ్నిత్వం ఎడించకపోయింది అపాగా కంటే ఎడికి పోయింది ఇప్పుడు ఒక సినిమా తెరం అనేది హీరో కనబడుతున్నాడు హీరో హీరో హీరో అని వీళ్ళు వర్షిప్ చేస్తున్నాడు హీరో ఎక్కడ నువ్వు అజ్ఞానంలో అది బ్లాక్ అండ్ వైట్ అని లేదు అని దీరో జీరో ఫుడ్ ఎలా అయింది దీరో అనే ఎంటిటీ అనైంది ఎదుగు చెప్పదు అదే విధంగా మూడు రూపాలే తప్ప అని చెప్పలేకపోతే అగ్ని అనైంది ఎదుగు చెప్పండి అగ్ని లేదా మూడు రూపాలే ఉన్నాయి మృతంగాలు పరమార్థంగా ఉన్నాయా అంటే అవి కూడా పరమార్థంగా లేవు అవి కూడా ఆ సత్తు కంటే భిన్నంగా పదపేక్షగా నైవసంతి ఉన్నది సతే సత్తుని మీరు మరచి అయితే ప్రక్కన పెట్టి చూస్తే మూడు రూపాయలు ఉన్నాయి కానీ సబ్తులు మీరు అర్థం చేసుకొని చూస్తే అక్కడ ఉండని సర్వే నెట్వస్తూ ఇక్కడ కంకణము బంగారము దృష్టిని ప్రక్కన పెట్టి చూస్తే రెండు అవమానాలు ఉన్నాయి ఇది నెట్వస్తు అది కంకణం దీన్ని నిలబెట్టుకుంటారు దీన్ని తెలియబెట్టుకుంటారు ఓం కానీ మీరు బంగారము మూల భాతుక దృష్టితో చూసినట్లయితే అక్కడ ఉన్నది బంగారం తప్ప మొదలు బంగారమే కొంత ఇక్కడ ఉంది కొంత అక్కడ ఉన్న కొంత ఈ రూపంలో ఇంకొంత అంతే చెప్పిస్తే బంగారం సత్యమా రూపం సత్యం ఒకవేళ రూపం కూడా నీకు సత్యం అనిపిస్తే ఏనాడైనా రూపం ఇస్తే బంగారం సత్యం అంటే నేనేం మాట్లాడను చెప్తాను ఒకవేళ మీకు బంగారము సత్యమే రూపము సత్యము అనిపిస్తే మీ దగ్గర నగలను మీ ఆ రూపాలను మీరు అడ్డుతట్ చేసుకుని ఆ బంగారం నా మోహన్ భారీ డోంట్ హెవ్ టు కీప్ గోల్డ్ యూ కింగ్ ద రూపం మీకు ఆల్సినట్లు దింగ్ రూపాన్ని అర్థతున్నట్లు ఆ బంగారం నా మొహానుభారణ నేనేదో చేస్తుంటాను బంగారం నేను ఇన్వెస్ట్ అంటే గోల్డ్ బాండ్ లో చేస్తా ఏదో చేస్తా కాబట్టి బంగారం తప్ప ఏమీ లేదు అదేవిధంగా రెజన్స్ తప్ప ఇంకేమీ లేదు మీరు ఘటహాన్ని ఏంటంటే లేదండి ఘత జ్ఞానం కంటే ఘటం భిన్నంగా లేదు ఆ రిజల్ట్స్ ఆ సత్తు కంటే ఘట జ్ఞానం భిన్నంగా లేదు సత్తే అవుతుంది సో ఘటాకారే సత్తు కనుక భిన్నంగా లేదు ఘతము ఘటాకారంటే భిన్నంగా లేదు అసలు ఘత జ్ఞానం ఎలా తగ్గుతుందో గతం తర్వాత మేము సామస్రాన్ని చెప్తా ఉన్నా అనుకుని ఏమో ఇబ్బంది పెట్టిన వాడిని అవుతారేమోనని నేను వెళ్ళి తాస్తూ వచ్చాను నేను చెప్పేసి సిద్ధిస్తాను మీరు ఆలోచన ఇక్కడ కూర్చున్నా నేను ఇక్కడ కూర్చున్నాను అంటే అర్థమే కండి నేను తెలుసుకునేవాదాను కదా తెలివి తెలివి గెలవాడను అంటే చేతమా పురుషుదం సో నేను ఎలా కూర్చుని ఉన్నాను నేను ఎలా కూర్చుని ఉన్నాను అంటే నవ్వు వాటేమై తెలవాడను కదా తెలివి గెలవాడను అంటే మనం నేను ఎదురు కదా కాబట్టి నేను ఇప్పుడు ఏమిటి అహమావ చిన్న చైతన్యం ఇంతే కదండి అహం అవచ్చ అంటే కండిషన్ అంటే ఇప్పుడు మేము అంటే చైతన్యమే కదండి నేనంటే చైతన్యమే కదా నేనంటే చైతన్య అయితే మరి నేనైతే చైతన్యా నేను రూపంగా ఉన్న చైతన్యం సో కండిషన్ లేదు ఆ చైతన్యమే కండిషన్ లేదు నేను కవర్ అన్నారండి కవర్ కవర్ వస్తే కవర్ ఏంటండి కాగితం ముట్టే తవర ఉంది రే కాగితం కాగితం ఉన్నారు దాన్ని ఇలా వస్తే ఇలా వస్తే కొన్ని గమ్ము రాసి ఒక రూపంలో అందించి ఆకాశం మధ్యలో కొంత స్థానం చేసి తెలిపిస్తాను పట్టిస్తాను కండిషన్ వరకు నేనంటే ఆ తిరిగి కండిషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మేజింగ్ బై హ్యాబీ అహమాబాద్ సంస్కృత్వంగా ఏమంటారు అహమాబాద్ చిన్న చైతన్యా అవునా సార్ ఇప్పుడు ఘట ఘటజ్ఞానం అంటే ఏమిటి ఘటావచ్చున్న చైతన్యం అంటే ఘటభూ నామరూపాల చేత సంకీర్తనై చైతన్యమే జ్ఞానమే కాదు ఇప్పుడు ఘటజ్ఞానం ఎప్పుడు దొరుకుతుందంటే అహమవచ్చిన్న చైతన్యానికి ఘటాచ్ఛిన్న చైతన్యంతో అభేదం ఏర్పడినప్పుడు ఘట జ్ఞానం కలుగుతుంది నేను లెంగులో కూర్చుంటే ఘట జ్ఞానం ఉండదు ఉంటూ ఘటాన్ని దర్శించి ఘట ఘటావత్కరణ చైతన్యము అహమవత్కరణ చైతన్యము రోజు ఫ్యూజ్ అవ్వాలి అప్పుడు ఘటజ్ఞానం కలిగింది అంతవరకు కలగదు మధ్యలో అర్థంగా అయిపోయిన విధానం ఈ ఘటావత్కరణ చైతన్యము అహమావత్కరణ చైతన్యము ఫ్యూజ్ అవ్వటం లేదు అందుకనే ఘట జ్ఞానం కలగలేదు ఘట జ్ఞానం కలిగింది అంటే ఫ్యూజ్ అయిపోవాలి అది అభివృద్ధి ఇప్పుడు I love, them, I, love love? Love? i love you and other person i love you and like what is this that you love you and what is this you love and then it is like man is doing i love you and i am saying no more happened you do you can do it and like he said that you don't know what is happening like how it feels like i love you and now what is this love and they say love is like నేను ఉన్నాను అని అహమవఛన్న తేందు ఉన్నావు అని సోమవచ్ఛన్న చెందిన అది భిన్నంగా ఉన్నావు నేను వేరు నీవు లేరు అనే భేద పూర్వకంగా తెలుసుకున్నాను అప్పుడు నేను ఘటాలు తెలుసున్నట్టుగానే నేను కూడా తెలుసుకున్నాను అలా నేను నువ్వు అనే వాటిల్లో ఉండే భేదము తిరస్కారమైపోయి నేనంటే ముందే నువ్వే నేను మీ దుఃఖం నాది నా దుఃఖం లేదు నీ దుఃఖం నాది నా దుఃఖం లేదు అనే ఆ సూర్హానికి లవ్వే కాబట్టి సమవక్షన్న చైతన్యానికి అహమవక్షన్న చైతన్యానికి నార్మల్ గా భావిస్తూ ఉండే భేదము నిరాకరింపబడి అభేదము నీకు భావనా స్థాయిలో హృదయంలో అభేదము అనుభవానికి వస్తే దానికి లవ్ అంతే కాబట్టి జ్ఞానం కలిగినా ప్రేమ కలిగినా అది అధ్యయతమే నిర్ధారితమూపము ఎనివే కాబట్టి ఈ మూడు రూపములు కూడా సత్తి కంటే భిన్నముగా లేవు సత్తి సత్యే ఈ మూడు రూపాలుగా ఉన్నది కాబట్టి వారికి అగ్ని పెద్దలు అగ్ని దృష్టాంతంగా ఇచ్చే ఆరోధ్యా మనసుకోవచ్చు అగ్ని అగ్ని యజ్ఞంటే అది జడమంటే అది చేతనమే అని దేవత వరుణ భిన్నము సోమదేవైతే చిన్నము అని అంటే అది తప్పే సో ఇవన్నీ కూడా ఏది రిలేటివ్ స్టేట్మెంట్ అండ్ ది బెస్ట్ ఒక రిలేటివ్ స్టేటస్ లో మీరు అంతే మీరు అతి బాబీగా ఇవన్నీ కూడా నిలబడేవి అతిజానం సత్యం వదతి చరిత్ర ఏంటంటే అభిజానం సత్యం నవసతి సర్వము అసద్రూపము అని చెప్పరానికి వాళ్ళు తెలుసుకున్నవాడని సర్వము సద్రూపమైన తెలియని వాడు ఏం చెప్తారు సో ఒక కన్ను మేము రాజమండ్రి అయిన దక్షిణానికి వచ్చిన పాఠండి నా పాఠానికి ముందు ఒక కమిని తీసుకెళ్తే ఆయన పద్యం చేస్తుంది అక్కడ కవులు చాలా అధికంగా ఉంటారు ఈ కవులు పద్యాలు అధికంగా చూస్తారు పద్యాలే పద్యాలుగా ఉంటాయి ఒకే పద్యాలుగా ఉంటాయి సార్ ఆయన చెప్తారంటే ఆయనకున్నటువంటి ఆ భావనాశక్తిని ఉపయోగించి ఏం చెప్పారంటే ఎక్కడో ప్రస్తుతంలో అలాంటి గొడవ ఉంది అలా దాన్ని జనంలో దిశారు ఆయన లేదంటే పార్వతీదేవి ఆకాశ మార్గంగా చూస్తాం పుస్తకంతో లక్ష్మీదేవి చూస్తున్నాం వాళ్ళ ఆకాశ మార్గంగానే చూస్తారు నేను మీద ఉంటా సో వేరే మనం నడుపుస్తున్నాం పుస్తకం అంటే లక్ష్మీదేవి అడిగింది మేము అక్క అక్క లక్ష్మీదేవి పార్వతి దేవులు అక్క బావాలు వీళ్ళు కిందాక వీళ్ళ గోడ ఒక కింద ఈ గోర అక్కడ సో అక్క మన ఈ వికృత రూపు అంటే విరూపు మన విరూప భావగా అనవసరమైన విరూప అంటే సీతన్న ఆయన విరూపుడు ఎందుకు వెళ్ళాడు వికృత రూపం కదండి తను ఇక్కడ తను ఈ రెండు తల్లితో ఎనిమిది మూడు తల్లితో ఈ రూపం కదా గూడి తప్ప అని అడిగితే అవసరం రూపభావగా ద్వారణ ఉన్నారు నేను గోపికాల్లో కూడా ఉన్నారా అని ఆలోచించారు సకాస్తిగా ఎదవాడి మనసులు కట్టుకుని ఇంట్లో మాట్లాడుకోవడం అనే ధ్వంలో ఇదంతా కలుపుకోం లేకపోతే లేదా అంతా ఆయన తర్వాత మన భక్తులుగా అన్నప్పుడు లేదా ఎందుకంటే అలాగా దేవతలని ఆ రకంగా భావన చేస్తా ఎవరో ప్రెసింట్ అక్కడ మానసిక ప్రశ్న ఉంది మీకున్న కవిత్వంలో దేవతల పట్టుకునేదా జనానికి ఆ దేవతాతత్వాన్ని పెట్టే ప్రయత్నం చేయాలి లక్ష్మీ పార్వతి వేరు పదేనావం ఒకే శక్తి జగజ్యాపకమైన శక్తి ఒక్కటే వస్తుంది శక్తి ఒకటారి ఎన్ని ఎన్ని శక్తులు ఉంటాయి ఒకే శక్తి ఉంటుంది కానీ ఆ శక్తి యొక్క పామ్స్ వేరేలాగంటే సంపద ఒక శక్తి ఒక పవర్ వెల్త్ ఇదే పవర్ ఇన్ దక్ష్మీహన్ అన్నా అలాగే పార్వతీదేవి ఈ క్యాన్స్ ఫర్ ది పవర్ ఆర్ ఎనర్జీ జగత్తులందరినీ కూడా దర్శించేటువంటి సీబీఐ కదా అధికారి హిమంధికారి శక్తుల విధంగా హిమవాన్ అంటే హిమవంతుడు హిమంతి అంటారు హిమవత్తిగా అంటే అర్థమైంది హిమవంతుడు అంటే ప్రతికి దృష్టాంత హిమవంతుడు పద్ధతి దేనితోకైనా ఒక రూపం కలదంతో పోంపాలి అంటే హిమంతులు పర్వతంతో పోల్చాలి పర్వతము ఎలా ఉంటుందంటే పర్వతము ఎన్వారిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టుగా ఉంటుంది ఆ ఎగ్జిస్టెన్స్ బుద్ధ పెట్టినట్టుగా ఉంటుంది పర్వతండి తర్వాత అందులో హిమవంత్ పర్వతము అది పృథివీని పొందటానికి తరుదా సమ పృథిగా హిమో మానవధర్మ వృత్తిని పొందడానికి స్టేరు ఏదైనా కావాలంటే హిమత్వం స్నేహి ఒక స్టేర్ లో ఉంది అంటారు వెరీ పవర్ఫుల్ వెరీ డిగ్ ప్రెజెన్స్ ఇండక్షన్ హిమవాన్ అంటే సత్ ఆ ప్రసంగా సతి దేవి అది ప్రతీక అంటే పరబ్రహ్మ ప్రతీక ఈ పార్వతీదేవి ఆ పరబ్రహ్మ యొక్క శక్తి పరబ్రహ్మం నుండి ఆవిర్భవించిన శక్తి హైమవతి అవి మీద విపరసంగా వర్ణిస్తారు సో మన క్షేమాపరిస్థితిలో అక్కడ కూడా అటువంటి ప్రసంగం ఉన్నారు అటువంటి నీరమైన విషయాలు పండితులు పరిణితి చెప్పేసినా ఈ దేవతల పేర్లు చెప్పి లక్ష్మీదే అని పార్వతీదేయుని పార్పరము అస్తూ కలిగిన ఇద్దరు అమ్మలత్తల స్థాయికి తీసుకొచ్చి వాళ్ళ మీద ఏమో సంభాషణలు జరిపించింది పరిష్కార ఫలితాలసర్శించడము ఈ పరిష్కారం దిగునియోగం చేసినట్టు దీంట్లో దేవద్రోహం అన్న తప్పితే లేదు అని నేను మనం ద్రోహమనే ఉన్న మాట నేను అనలేదు మీద తెలిసి చేసింది కాదు కౌరతి పద్యం కట్టాలనే హయాలు కానీ దాంట్లో ఉండే స్వారస్యము వెళ్ళి తీసుకో ఔషిత్యము కలిసి తీసుకో వాళ్ళ కట్టాలి దాంతో ఎమకం హిట్ కావాలి ప్రాతి ఇది కూడా కానీ ఔచిత్యాలని ఒకప్పుడు ఔచిత్యాన్ని పక్కన సో ఔచిత్యం లేదు ఇది బాగుండదు అలాంటి వద్దు అని మనం చేయాల్సి వస్తుంది ఎందుకంటే దేవతలను అలా భావన వస్తాయి సో ఈ విధంగా అధిగమం సత్యం నా వద్ద తెలియనివాడు ఏం చెప్తాడండి ఎందుకంటే ఊక ఊక కొట్టి వస్తాడు ఊకను ఎలా కొట్టి కొట్టి కొట్టిన కొట్టం నాకు గ్రామం సిత్యం ఉంటుంది అంటే నేను అభిప్రాయం ఇప్పుడు కూడా నిండకి నింద తాత్పర్యం కాదు ఎవరు నేను నిందించి ఏమి కాదు మీరు తెలుసుకోవాలి అభిప్రాయం తెలుసుకోవటం మీద ఎంపికతే ఎవరో తెలియని వాళ్ళందరినీ కూడా తీసుకురాస్ నిందించమంత తాత్పర్యం సత్య విజ్ఞానం అది జిజ్ఞాసిం అప్రాక్ష సత్య విధానం కావాలా అది వన్ హెల్ప్ ఇప్పుడు ఒకటి ఉంటారు వారు ఏదో ఒక స్థాయిలో ఉంటారు వారు అంతకంటే ఎదగాలి అని వాడు అడుక్కోవాలి ఎరగాలి నేను అని అనుకుంటే ఎదుగుతాను సో ఇప్పుడు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానుకో నిన్న నేనే అడుగుతా లేదని అనుకున్నాను ఉద్యోగం ఎందుకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి ఎందుకు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలని మీ కొత్త విషయాలు తెలుసుకోవాలి పాత విషయాలు మంచిదే కదా మరేం తెలుసుకుంటుంది సో నేను రాజు ఆయన సర్టిఫికెట్లే ఇస్తారు సర్టిఫికెట్లే ఇచ్చింది ఎలాంటి సర్టిఫికెట్ అయినా ఇచ్చిస్తాం కొంతమంది డాక్టర్లు ఇవ్వడానికి భయపడుతున్నారు ఆయన ఘటేంద్రరావు ఉన్నారు ఆయన ఎల్లాంటిఫికెట్ అయినా ఇచ్చిస్తా ఉదాహరణకి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి నేనేమో కొంత ఆర్థిక న్యాయం చేస్తా ప్రభుత్వం కనుక సర్టివీ వీరు ఆ స్కీమ్ లో డబ్బులు తీసుకోవాలంటే క్యాన్సర్ మీద సర్టిఫికేట్ కావాలి అదే యాక్ ఇస్తాను ఆ సర్టిఫికేట్ ఒకటి బౌన్స్ బ్యాక్ అంటే నేను తీసుకుంటున్న సమస్య నేను టేస్ట్ తీసుకుని వీరిస్తున్నాను టేట్ అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో మెడికల్ సర్టిఫికేట్ పెట్టాల్సి మెడికల్ సర్టిఫికేట్ పెట్టమంటే ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ అయినా దాని మీద ఆ యొక్క నోటీసులు అవి వస్తాడు అవన్నీ కూర్చుంటారు నాయన్ని ఓసారి నేను అడిగాను నేను వైద్య అనేది ఇస్తాను నేను వైద్య ఏమి చేయలేని చెప్తాను ఎందుకంటే ఇంత వైద్యం ఏం చేస్తానంటే నేను అంతా నచ్చితే అనుకో రోగ విధాన నిద్రామో అన్నీ నా వైద్యం తెలిసి వాడికి తన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా చూసుకోవాలని తెలుసుకోవాలని తప్పదో అవసరం ఉంది కానీ వారు ఉన్న స్థాయిలో వారు ప్రాతిష్ఠం ఉంటున్న వారికి తిరిగిదన్నారు కాబట్టి మనకి సత్య విజ్ఞానం నాకు కావాలి అని అనుకోవాలి నేనేదో ముందులో పుమస్కారాలు చేస్తున్నామని మనం కాదని అనుకుంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తామాయోగ్యం ఉంది శక్తి సో ఈ సత్యం జ్ఞానం సత్యమో అంటే అఖండే ఆ సద్విజ్ఞంది సందోజ్యంలో దేశకాల వస్తుందహితమైన సత్నిస్టూ అదే విష్ణు అదే దేవత ప్రతి గోదాజ బ్రహ్మావి ఆ విష్ణు అని మీదన్నా శివుడు మీదన్నా ఏదె అదే దానికే పేరు సో ఆ సత్ని మీరు తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే ఒకరు మీకు తెలిసే అవకాశం ఉంటుంది అది తెలుసుకోవాలనే ద్రోధమైన ఆకాంక్ష అది తెలియదు వాక్యం మీకు అర్థమైందనుకోట సో తానం అది విజ్ఞాసికం నేర్థికం అది నాకు కావాలేని గట్టిగా మీరు కోరుతోందే అది నేను తెలియదు అని చెప్తున్నారు అని మనం చెప్తాం ఏం విజ్ఞానం ప్రేమ విజ్ఞాసి అంటే ప్రార్థనీయమ్ అనర్థం విజ్ఞానమే మీరు ప్రార్థించాలి నాకు సత్య విజ్ఞానం కావాలి అని ప్రార్థించాలి అలా ప్రార్థించాలి దేవుణ్ణి అలా ప్రార్థించాలి అసలు పాపం వాళ్ళు అలా కావాలి ఉపనిషద్యులు అలా ప్రార్థించారు సో అధ్యారోహం అంతరం ధరలంతమంది అధ్యారోహం అంత అది ఆరోహం ఆ సత్యానికి అభిముఖంగా వీడి ఎదురుగా అరోహంతో పెరగడం మౌసం తీ అభి ఆరోహ అధ్యారోహం అంతా పేరు అంటే అది అసతోమా సత్యం అసత్తులో ఉన్నామండి నిత్య అసత్యం అంటే నిత్య ఈ జగత్ ఈ అనూపాలు అది శిక్షితమైన అజ్ఞానంలో మనం బతుకుతున్నాం దీన్ని దీంతో బతుకుతున్నాం ఎంతో హే ఈశ్వర ఈ మనం శక్తిని తీసుకోవచ్చు తమతోమా జ్యోతి దేహమే మేము అనే తమో గుణంలో బతుకున్నాం అజ్ఞానం యొక్క పరాకాష్ అంతకంటే ఘోరమైన అజ్ఞానం మా దగ్గర ఉండదు ఆ సమస్యలో నేను బతుకుతున్నాను నన్ను జ్యోతిష్ వైపుకి ఎదుగు వైపుకి తీసుకునే ఎదుగు అంటే సత్వ మనం దేహము మనస్సు ఇంద్రియము ఈ ఉపాధులని వాటిని సాక్షికంగా దర్శిస్తూ ఉండేటువంటి ఏకాత్మిక స్థితిలో అది జ్యోతిషితే ఆత్మజ్ఞానం జ్యోతిషి దాని మృత్యోన్మా అమృతంగా మన దేహాభిమానంలో నేను దుర్తను నేను దేశ భోగాలు ముందుకుంటాను అదే మృత్యు అత్యు ప్రమాదమే మృత్యు ప్రమాదమే మృత్యుమహం రవి ప్రమాదము అంటే దేహాభిమానం కలిగి ఉన్న భోగాలు రవించడం లేదంటే రోజు వారు ఏ ఆ మృత్యువు నుండి జ్ఞానమే అమృతం ఆ అమృతం వేసి నన్ను తీసుకుంది ఇది కూడా మనో తెలియ లేకపోతే ప్రమోషించి లేకపోతే ఆరోపిస్తే తెలియ లేకపోతే అందులోకి తెలియదు తప్పే కాదు కానీ అలాగే ఎంత జరిగినప్పటికీ సంసారంలోనే అలా గురువులు అయిపోతారు ఆ సంసారంలోనే తెలుపుకోవటం ఉండటం అన్నది అది అది ఆ ప్రార్థన అలా ఉన్నారు అటువంటి ఆ జ్ఞానాన్ని కోరుకోక్తి ఉంది సంసారం అనుకుంటే అది మీరు ఎంత కేటాయింట్ చేసినా మళ్ళీ నమ్మబడుతుంది మీరు నవగ్రహాలని నక్షత్రాల ఇరవై ఐదు నక్షత్రాలని తొమ్మిది గ్రహాలని ఇరవై మొదలు ఇంత నాలుగు దేవతలని అందరినీ ప్రసంగలు చేస్తే ఈ సంవత్సరాలు వంట ఇంత ప్రసంగి బయటకు తీసుకుని తీసేందుకు మళ్ళీ నమ్మకం మళ్ళీ మొదలట మళ్ళీ నలభై నాలుగు అయితే ఏం చేయమంటారు పరమేశ్వరుడు శరణాగతి చేసేసి ఈ కుటుంబం ఎలాంటి అనుకుంటున్నావు అది ఫైనల్ గా అదే చెప్పేవాళ్ళు అల్టిమేట్ గా ఆ కుటుంబంలో ఎలా ఉన్నామో ఉంటుంది ఎలా ఉండవాలో ఒకసారి రైతు రంగం అవుతుంది మళ్ళీ ఒక రోజు అవుతుంది మళ్ళీ ఆ సత్య విజ్ఞానాన్ని కావాలి నాకు అభివృద్ధి అని వాళ్ళు ఆ అంతటి దృఢమైన కోరిక of ఎక్స్పూర్ రామజీ స్క్రూప్ అది లేకపోతే వారు మొదటి స్టెప్ కూడా లేదు దీన్ని సబ్జ్ నాట్ టేకింగ్ ఏం వేదాంతం వేదాంతం అంటే మరి అలాగే వేదాంతం అంటే జీవ పురుషుల యొక్క సమాచారం వేదాంతం అంటే ఏదైనా ఇస్తున్నాను కాబట్టి వేదాంతం అంటే ఏదో ఒక అవినీకరణ చేయడం లేకుండా చాలా గట్టి సమాచారం కాబట్టి ఒక పూర్తి లాంగింగ్ ఉండాలి అంటే మీ జీవితం వ్యర్థం దీనిని నేను ప్రార్థనం చేసుకోవాలంటే ఇదే ఈ సంసారంలోనే కుక్క పట్టించుకోవడం లెట్ ఇట్ గో లెట్ గో లెట్ దాట్ ఈ వద్ద శ్లోభించడం అమెరికా అమెరికా అమెరికాలోనే చూసిన శ్లోభన వాళ్ళు శారోమైన చూస్తున్న వాళ్ళు ఈ లోకల్లో ఉండేటువంటి భోగాల యొక్క అంతం తీసేసి ఇది ఇంట్లో ఏమి స్థానంలో ఏమైనా ఉసిగొట్టు వినిపెట్టేసి వాళ్ళు చెప్తున్నారు పంపిస్తారు ఎవరంటే లెఫ్ట్ గో లెఫ్ట్ గాడ్ చెప్తున్నాయి అంటే ఈ సంసారం అనే కురి చేసే ప్రయత్నం మనకి లెఫ్ట్ గో రెట్ గో విలు పెట్టేసి ఇది ఉంది అని లెఫ్ట్ గాడ్ బ్రింగ్ గాడ్ అయిపోయింది వాళ్ళు నైన్సనం లెట్ గో లెట్ కాదు ఎవరైతే హృదయపూర్వకంగా అంటారో వాటికి సత్య విజ్ఞానానికి అనంత వస్తుంది కాబట్టి విజ్ఞానం కేవలం విజిత్నాయి అంటే విజ్ఞానం తీవ్ర ప్రార్థనీయం మనం సత్య జ్ఞానాన్నే కోరుకోవాలని చెప్పి ఇద కూడా ఎందుకు అనవసరం అనవసరం కోరుతాం ఇలా కోరుతుండగానే ఒక రకమైన వైరాగ్యం అని ఒక ప్రశ్న చేసుకోవాలి భగవోసో అంతవరకు ఆయన అన్నారు జిజ్ఞాస నాగుద రిప్లైంట్ అదే అప్లై నష్టో ఏ పరిస్థితి నేను నిర్ణయం నాకు అర్థమంది కాబట్టి విజ్ఞా భగవ విజ్ఞానం జిజ్ఞాసే విజ్ఞాన ప్రాథిస్తున్నాను సత్య జ్ఞానం నేను కలుగుతున్నాను ఏం సత్యాదీనా ఇతరత్తరా పూర్వహేతు ఇతర సత్యతో అవత మొదటి సత్యాన్ని నువ్వు కోరుకోవాలి అని అన్నారు నేను సత్యాన్ని కోరుకుంటున్నాను సత్య జ్ఞానాన్ని సత్యాన్ని కోరుకోవాలి సత్యాన్ని పొందాలి ఎలా పొందాలి సత్యము నాకు కావాలి అనే జ్ఞానము మీద ఆకాంక్ష దృఢంగా ఉంటే సత్యం దొరుకుతుంది ఓకే సత్యం నాకు కావాలి నేను సత్యాన్ని తెలుసుకోవాలనే దృఢమైన ఆకాంక్ష కలిగి ఉన్నాను నాకు సత్య జ్ఞానం కావాలి అంటే దాన్ని మీరు అంటే ఒకరోసం సత్యం నుంచి సత్య విజ్ఞానం సత్య కావాలి నేను చెప్పబోతున్నా మననం నువ్వు కోరుకుంటే మననాన్ని సంపాదిస్తే విజ్ఞానం వస్తుంది అయితే నేను ఆ మననాన్ని కోరుకుంటున్నాను మహానుభావా నీకు శ్రద్ధ ఉండాలి అయితే ఆ శ్రద్ధను కోల్పోతున్నాను మహానుభావ నీకు నిష్ట ఉండాలి తెలివి ఉన్నారండి తెలిపి గత నుంచి క్లాస్మా గుర్తున్నవాడు ఏమి ఏమి అభ్యర్థిస్తుంది సో అది ది పా అంటే హ్యాపీ కింద మీరు అది పవన్ మీద అడ్మిట్ చేసేసి దాన్ని హండ్రెడ్ తీసుకో ఉంటారు ఏదో సాగుతారు అలాగా అలాగే అది ఫస్ట్ ఆపర్చునిటీ క్లాస్ మానేసి అనుకోండి ఏం విజ్ఞానం కాబట్టి దాన్ని ఇంత పెద్దగా దాన్ని కొనుక్కోవలసి ఉంటే నెక్స్ట్ అలాగే సెన్సి తెలుసు కన్సీ చేయగలనుకుండా దాన్ని పట్టిస్తే ప్రతి కొత్తరాదు ప్రతి విలువరాదు అన్నట్టుగా పట్టుకోవాలి అది నిష్ట అది ఉంటే శ్రద్ధ వస్తుంది ఆ ఇష్టం ఉండాలి ఒకటే మహానుభవాలు ఇష్ట నాకు కావాలి ఏంటి అని కష్టపడాలి లేదు మీకు ఒళ్ళు వచ్చి పని చేస్తుంటే దానికి సంబంధించినటువంటి స్వమవర్ణ వినిధ్యాసనాలు కావలసిన కృషి చేస్తే మీకేమో వస్తుంది ఇష్ట వస్తుంది ఏ కష్టమో పడకుండా డబ్బులో తల కవలకపోవాలంటే నిషాస్తుంది కాదు అంత సత్యం దగ్గర మొదలు అలా రావాలా ప్రవృత్తి మనకు వస్తాం దీంట్లో ఉత్తరత్తరం అంటే మీరు వెనకాల ముందు అవసరం ఈ వెనకాలన్న దానికి ముందుగా అవసరం ఉంటుంది సత్యం కావాలంటే విజ్ఞానం ఉండాలి విజ్ఞానం కావాలంటే తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉండాలి తెలుసుకోవాలనే ఆకాంక్ష కావాలంటే మననం ఉండాలి మననం కావాలంటే శ్రద్ధ ఉండాలి అలాగే పూర్వోత్సవారికి ఉత్తరత్తరము హేపు అవుతూ ఉంటుంది వెనుక వెనుక ఉన్నదానికి ముందు ముందు ఆ ఖండా ఆ మంత్రాల నుంచి మీరు వ్యాఖ్యానం చేసుకోండి అని అన్నారు అదే ఆ భాష్యం ఇది సాంద్రోగ్యోపనిషాంత జానా జిజ్ఞాసి వేతి మతి భగవ జితి మతి అంటే మతి అంటే మననం మీకు విజ్ఞానం కావాలి జ్ఞానం అంటే అనుభవ రూప అనుభవ రూపమైన జ్ఞానం అది మీకు తెలియాలి ఎలా తెలియాలి అనుభవ రూపంగా తెలియాలి ఇప్పుడు కొద్ది ఆటలుగా ఉందనుకోండి ఆటలుగా ఉంటే ఆటలు తగ్గాలంటే ఏం చేయాలి చక్కగా కూడా కుప్పం పూసేసుకుని బెల్లం చేస్తే ఆటలు తగ్గుతుంది తెలిసిందండి అలా చేస్తే ఏంటి ఉపయోగండి తెలియడం తెలియడం సర్పలా తెలియాలి ఆ పదార్థాలు ఏం చేస్తుంది అది చేసుకోబడుతుంది వాటి మర్షించి ఆ ఇంటికి ఆటం కలుగుతుంది అనుభవపూర్వకంగా తెలియాలి అది విజ్ఞానం అనుభవపూర్వకంగా ఏదైనా ఒక సత్యం తెలియాలి అంటే దాన్ని బాగా మనమని చేయాలి మనం అంటే చూడండి మనం ఎందుకు మన హృదయంలో సత్యానికి విరుద్ధములైన వాసనలు వీరు కట్టుకుని ఉంటాయి ఎన్నెన్ని వాసనలు అంటాయి మీకు వాసన అంటే అసలు ఇంతది మీరు కూర్చున్నా కూర్చొని మీకు గత స్ఫూర్తులు వస్తారా కాదా అదే వాసన అదే వాసన గతస్ఫూర్తులు వాసన అప్పుడప్పుడు గతాన్ని తలుచుకుని కొంత బాధపడుతుంటే బాధపడుతున్నారు అదే వాస్తవం తర్వాత భవిష్య ఆకాంక్ష పక్షంలో మెదలుతాయా నదలవాదులుతాయా అడిగే వాసన మీకు ఎప్పుడూ కూడా గతాన్ని గురించి భవిష్యత్తు గురించి మీరు ఆలోచించారంటే దానికే వాసనలు ఉంటాయి భగవాన్ మనం హరిస్తారా చాలా బాగా అంటే వాసనలన్నీ బయటపడాలంటే మీరు గతాన్ని పక్కన లేదు భవిష్యత్తులో వెళ్ళాలి భవిష్యత్తు ఏం భవిష్యత్తు గురించి ఆలోచించా ఏం చేస్తారు గతంలో మనం భవిష్యత్తుని అంత చక్కగా అవేసి నేను చేసేసి దాన్ని మన అధీనంలోకి తెచ్చేస్తుంటే మనం ఇలా ఎదుర్కొంటాం కదా చెప్పండి మీరు చెప్పండి గత ఇరవై సంవత్సరాల నుంచి భవిష్యత్తుని మడేసి పట్టి దాన్ని ఎలా వాళ్ళని సర్దుబాటు చేసి మనకు అనుకోవాలి తెలుసుకోవాలి ఇరవై ఏళ్ళ నుంచి కృషి అయినా అలా ఏమీ అది ఏమి చెప్పుడు కాలేదు ఈ పట్టి అర్థమైపోవాలి భవిష్యత్నాన్ని దాన్ని దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇది దీన్ని ఏమన్నా అంటే ఇది మృగ ప్రశ్న అంటే సమానులంటే పరిగెత్తడం తప్ప దాంట్లో ఏమి స్థానం లేదు ఉన్న శక్తులంతా కూడా వ్యక్తికం కాబట్టి ప్రజలు ఒకటి ఇది ఏముంది వర్తమానం ఉంది ప్రజెంట్ మూమెంట్ ఉంది ఎప్పుడైనా ప్రజెంట్ మూమెంట్ ని మీరు పరిశీలన చేశారా దానికేదే మానవ ప్రజెంట్ మూమెంట్ ని పరిశీలించండి వాటిని ప్రజెంట్ మూమెంట్ అని మీకు పరిస్థితి ఏంటి ఇంకొకటి పరిస్థితి ఉంటాయి అతి ఆకాశ అతిష్ట అని మననం చేయండి మరో హై అతిష్ట మననం చేయండి వాట్ హ్యావ్ మైన్ అని మననం చేయండి ఈ నాలుగు మనం చేస్తే మీకు ఒక భైదార్థం అవుతుంది ఏంటంటే ఈ నాలుగింటికే ఆన్సర్ ఒక్కటే అని తెలుస్తుంది వాట కనుక మీరు మననం చేస్తే ఐ ఆమ్ దట్ ప్రెసెంట్ అని తెలుస్తుంది వర్తమానం ఏంటి వాట్ ఈజ్ ప్రెసెంట్ అని మీరు మననం చేస్తే ప్రెసెంట్ ప్రెజెన్స్ తప్ప అనేది కాదు ప్రెసెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ అని ఆకాశాన్ని మననం చేస్తే రచిస్తే అని మననం చేస్తే స్టేట్ ఈస్ నథింగ్ బట్ ప్రిజాన్ అదే రంగు మీది కాబట్టి ఆత్మ విచారం చేయడం మనస్సు పది పది విధాలుగా గతాన్ని స్మరిస్తూ అలా వెళ్ళిపోతుంటే ఈ సున్నాట్ అలౌదత్తు శాతం ఈ సున్నాట్ అలౌ ది మైండ్ టు టేక్ టివ్ ఫర్ ఎ రైల్ కంఫర్ఐ రైట్ అంట కంఫర్ఐ రైట్ ఎంత ఏంటి ఆయన ఏదో వైపు ఏదో పండి ఆయన వెళ్తున్నారు ఏదో అక్కడితో వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే సంగారెత్తులు ఏదో కార్లో వెళ్తున్నారు డ్రైవర్ ఉన్నారు ఆయన ఉన్నారు ఇంకో హైదరాబాద్లో ఉన్నారు సో కోర్టు చేసే సాంక్ చేసి ఆయన ఉంది రైట్ సబ్ అంటే Uh, okay, but then, last time I was in Sangha-lindu, I don't have a reason there in Sangha-lindu. No, no, in Sangha-lindu there is an āśpa. Already, now we have to invent a reason to go there, āśpa-lindu. Uh, okay, Mahā-lindu, uh, there is an āśpa-lindu. But then, I am not very seen about it. Uh, about it. Uh, no, about it. Uh, no, I will be right. will help on night nice length there and uh, come back alright under main lane par velna khali ho raha hai alright okay aur oh, okay you will be able to say i am going to take i will stop the bike and then go that road up in a minute half minute after that you know, see what is called going for the right mano manastho le le ke right ko and బాగుంట అయిపోతుంది అరగంట అయిపోతుంది ఆ పూట పోటం ఉంటా ఏదో గతకాలకు స్మరణే ఉంటుంది అవునంతిఫ్ ఇస్ కాల్ డే దేవి పడే టై మున్నా చదువుతాయి ఒకరి పాటు చేయడం ఏం చేయాలి మనమేం చేయాలి మనమేం చేయడం అంటే ఏంటి మనస్సుని సాక్షిగా చచ్చింది ఇదొక ఇది వాసనము ఈ ఈ వాస్త మనల్ని గొప్ప స్టేటస్ పరే రాయట అంటే మనల్ని మోసం చేసి మనల్ని ఒక ప్రవాహంలో పడేసి మించుకునేటువంటి పని చేస్తున్నాయి అని ముందే గ్రహించాలి గ్రహించి మనస్సుని సాక్షిగా అలా దర్శిస్తూ ఉన్నారు దర్శిస్తూ ఆ మనస్సు యొక్క చలనము ఆ ప్రవాహం వేగం తగ్గుతుంది ఆ మునింపడం తగ్గుతుంది ఈ మైండ్ విన్నట్టు ఎదురుతూ తెచ్చి రాయడం ఎందుక మీరు మీ స్థానంలో మీరు నుంచి ఉన్నారు మీ స్థానం సాక్షి ప్రత్యేక సాక్షి మీ స్థానంలో మీరున్నారు మీ స్థానం నుంచి ఏదో పని పెట్టుకుని ఇంకో చోటకి మీరు అవసరం లేదు ఎందుకు ఇంకో చోటకి వెళ్లాల్సిన అవసరం ఎప్పుడు మీ స్థానం పూర్ణం కాకపోతే ఇంకో చోటకు కానీ మీ స్వరూపము పూర్ణం ఆ ప్రజలు సహనస్థితి ఆ స్థితి మీ పూర్ణ అది పూర్ణము ఆనందమూడు ఇంకొకటి కోసం మనస్సు తీసుకువెళ్లే తోడు మిత్య అది మిథ్యా జ్ఞానం దాంట్లో ఏమీ లేదు అది దుఃఖము నిత్య రూపము కాబట్టి ఈ మనస్సు అనేది నా స్థానంలో నా స్థితిలో నేను ఉంటాను ఈ మననాన్ని ఎవరు చేస్తారో వాడు ఆ సత్యాన్ని ఆత్మరూపంగా తెలుసుకోగలుగుతారు కాబట్టి సత్యాన్ని గురించి నువ్వు కంగారు పడతావు సత్య విజ్ఞానం ఎలాగ ఆగుతుంది సత్య విజ్ఞానం గురించి నువ్వు పెద్ద చేద్దాం సత్య విజ్ఞానం నాకు కావాలనే దృఢమైన ఆకాంక్ష నాకుండాలి అని ఆ జిజ్ఞాస వెంటకూడదు విజ్ఞాస గురించి పెద్దలేదు విజ్ఞాపం మనమం వెంటకూడదు ఈ మనమంతో కాక ఎంత చాలా ఉంది తీసుకుని చెప్తున్నారు ఎవరైతే మనం ఏం చేస్తారో వారే తెలుసుకుంటారు అమర్వాన విగ్రహాన్ని ఇప్పుడు నేను కొంతమంది వేదాంతం లేదు వాళ్ళు వ్యక్తంలో అది బాగా చదువుతున్నవాడు ఏమీ నేను నోట్లేదు బాగా వేదాంతం అధ్యయనం చేసి వేదాంతాన్ని బాగా దృఢంగా చదువుతున్నవాడు ఏదైనా సందేహం వస్తే అందుకే పెట్టు ఆయుధమైన పాండితున్నా అనేది వేదాంత పుస్తకం తీసినప్పుడు తప్ప మరించే తుడు వేదాంతాన్ని గురించి ధరించరు మాటలాడరు ఆచరణలో పెడతారు మనసా వాచ్య కర్మ దాని వైపు వెళ్ళాలి పుస్తకం చెప్పే మనకు తన సరిగా పెడతారు వారి అధ్యక్ష వారి వేదాంత జ్ఞానం జవనం పుస్తకాలకి వాక్యాలని చెప్పడానికి తర్వాత ఉపన్యాసాలు చెప్పడానికి మాత్రమే పరిమితమై ఉంటుంది అలా ఎలా తెలుస్తుంది అంటే వారు రాజద్వేషంలో దుక్తిత్లో జీవిస్తూ ఉంది విద్యార్థం ఏంటి మననం లేదా మననము అంటే అది నిజ జీవితంలో బాగా వ్యక్తిలో ప్రవేశించాలి కాబట్టి మనత్వ నదిగా నాస్తి ఆ మననం లేకపోతే అది ఏదో ఒక అకాడమిక్ నాణజ్ఞానం ఎదురుకోతుంది తప్పితే అనుభవముఖంగా రాదు కాబట్టి మతి వేమ విజిత్ నాశక విద్యా నేను మతిని ప్రార్థించాలి నాకు ఆ మనమే కావాలి అని ప్రార్థించాలి అంతేగాని నాకు విజ్ఞానం కావాలని ప్రార్థించాలన్నట్టు మననం కావాలని ప్రార్థించాను అని అంటే అప్పుడు నార్గమర్చి మధ్య దేవ భగవ విజ్ఞప్తి వే భే కోరుకుంటున్నాను మననాన్ని కోరుకుంటున్నాను అని అంటారు మంత్రం ప్రతిష్ట మంత్రం అలా బిజినవుతుంది నాన్నారు మతిది మననం సప్త మంతవ్య విషయ ఆదర మతి అని ఉంది కదా మతిస్వే విజిజ్ఞాసితవ్య మతి భగవ విజి జ్ఞాస మతి అంటే బుద్ధి అర్థం కాదు మననను ఎందుకంటే రావే మనుకే ఆ మనుకి మతి అనే పదం వచ్చింది మననా ఎందుకంటే మతిం మననం మననం అంటే రిఫ్లెక్షన్ బ్లైన్ అపాన్ దాట్ దానిని నెమరులేని చూసా దాని దాన్ని ఒక జీవితంలో దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే ఒక రకంగా మెడిటేటివ్ లైఫ్ స్టైల్ మెడిటేటివ్ లైఫ్ స్టైల్ మెడిటేషన్ ఒక డిసిప్లిన్ కాదు అలా కాదు మెడిటేషన్ డిసిప్లిన్ డిసిప్లిన్ ధ్యానం కానీ మననలో అంటే మెడిటేటివ్ లైఫ్ స్టైల్ పండిస్తూ హోల్ డే రిఫ్ల పర్వచ్చు పని మిగతా విషయాలు మిగతా విషయాలు ఉంది ఏం మిగతా విషయం మిగతా విషయాలను పట్టుకున్న మిగతా విషయాలంటా మిగతా విషయాలను పట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదు మనం ఎలా అంటే నువ్వు పట్టుకుంటే ఏమైనా అవుతాయో పట్టుకోకపోయినా అని లేదు పట్టుకుంటే ఏమైనా అవుతాయో నువ్వు సూర్యోదయం అయ్యింది సూర్యోదయం నువ్వు నేను కృషి చేస్తున్న దానికి అయ్యిందా లేదంటే దాని మీద లేదండి అత్యంత మౌనమైనటువంటివి ఏమి లేకపోతే ఈ మనిషి జీవితమే లేకుండా అయిపోతుందో వాటిలో మన ప్రమేయం లేదు ఉదాహరణకి సూర్యోదయం సూర్యాస్తం భూమి ఆకాశము వాయువు అన్ని నీళ్ళు వీటి మన ప్రమేయం లేదు లైఫ్ మన ప్రమేయం ఆరోగ్యం లేదులో మన ప్రమేయం లేదు రోజు వస్తే ఓరం ఆరోగ్యంగా సంతోషం కంటే మన ప్రమేయం లేదు ఆ తర్వాత గవర్నమెంట్ లో మన ప్రమేయం లేదు ఏ పార్టీ రావాలి ఏ పార్టీ రావాలి మన ప్రమేయం లేదు వాళ్ళు ఎలా పలిపాలి సార్ మనకు ప్రమేయం లేదు ఇది ఆఫీసులో ఎలా పలికేస్తే మనకు ప్రమేయం లేదు సోఫ్ ఎలా ఉంటుందో మనకు ప్రమేయం లేదు వాటర్ పైప్ విధి లేదు మన ప్రమేయం లేదు దేనికి మన ప్రమేయం లేదు ఇదంతా ఏదో ఒక మహాప్రవాహంలో ఒక హయ్యర్ పవన్ యొక్క అధీనంలో సాగిపోతుంది ఇదంతా అవునండి కానీ ఇప్పుడు నేను గెలుస్తున్న ఎన్ని దేశాల పని నేను అన్నట్టుగా అవగా అవదా నా ప్రమేయ నేనే చేస్తాను అవును ఇది నాకు ఇలాంటి అయ్యారు కట్టా మనం సాక్షిగా ఉండడం తప్ప ఏ కష్టం చెప్తాం మీరు కర్తవాలంటే మీకు సాగిస్తుండాలి కదా ఏం సాగిస్తుంది ఏం సాగిస్తుంది ఇప్పుడు రాత్రి వేల డేలా మనం లేం ఈ విషయంలో మీకు సాగిస్తుందా అయితే ఇది పది విషయం ఛాయిస్తున్నాం మీకు మన సాయిస్తుంటే ఛాయిస్ ఉండడం చేయడానికి చేయకపోవడానికి కూడా ఎప్పుడైతే మీకు అధికారం అప్పుడు సాధిస్తున్నాం న్యూ హౌస్ అయితే మీరు సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ స్టేట్ కోసం ఇది స్వామి సాధిస్తారు మీరు అన్నా మీరు ఇంటికి లేవాలి తెలుస్తుంది మీకు సాధించారు రాత్రి పదిన్నర ఐదు ప్రభుత్వాలు డీవర్స్ నో భద్ర ఐడింటివాలి కాపీ డీవర్స్ నో ఇవ్వాలి సాగితే అనిపిస్తుంది అంటే ఈ రోజు హేమిచ్చాయి ఈ రోజు హావిస్తాయి ఏకాదవాసం ఉండాలి మీరు హామీ చేస్తున్నాం విధంగా ఆ కౌచర్లు కందిస మనిషి ఉన్న తర్వాత మీరు ధ్యాన చేసినది ఆ కౌచర్లు కలిసి ఉంటుంది ఏమో కొంత ఆ కలిసి మీరు పిస్కేస్తూ ఉంటుంది ఆ పిస్కేసిన దాని ప్రకారంగా భోజనం మానేస్తుంది దాని ప్రకారంగా భోజనం చేస్తుంది మీరు ధ్యాన చేయడం ధ్యానం కాబట్టి సో కనుక ఏదో మనం ఏదో సాధ్యం చేస్తున్నాము అన్నది కాదు పాయింట్ ఈ పాయింట్ మనసులో బూడు కట్టుకునే ఉండే వాసన ప్రవాహంలో పడి కొట్టుకుని పోకుండా ఉండాలి ఆత్మస్వరూప స్వరూపాల రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి సాక్షిరూపంగా ఉండాలి అది మనం తర్వాత కర్కహ కర్కహ అంటే కర్కంలో మర్కం నేను అనుకుంటుంది సర్వం ఉప్పు లేకపోతే మంచి పిస్తా ఉన్నా ఇంకా అక్కడ బెటర్ పిస్తా ఉందని చదువు దొరకలేదు కోరంలో ఉప్పు లేదనుకోండి మోసం పెట్టుకోలేదు అనుకోలేదు ఉద్దుకు లేదనుకోండి అప్పుడు ఉత్తుక్కువైతే ఎంత మధురమైనా పోరైనా కూరలేదు ఎంత వాల్యూలు పోరైనా ఉప్పు ఎక్కువైతే అది ఎందుకు పంచలేదు ఇది సర్వం అవ్వాలి సర్వము అంటే పనిచరాదుడి వాదం పరిచరాలు ఇప్పుడు వీళ్ళు కష్టం చేస్తున్నారు ఎలా మళ్ళీ పోతున్నారు కష్టం చేస్తున్నారు సమహా రోజుల నుంచి తప్పం చేశాను ఏదైనా పేరు మీద చేయాలి ఏం చేయాలి ఎందుకంటే స్త్రీ వాదనలో ఉంటాను నేను పట్టుకున్న కొన్ని మూడు కాళ్ళు అనే స్త్రీ ఉంటాను దీంతో ఉండే సత్యాన్ని నిగ్గు అనే దృష్టిలో ఉన్నాను మేము ఏమి సత్యం అర్పిస్తున్నామో అదే ముందుకు రావాలంటాడు కానీ ప్రజాహితాన్ని ముందుకు తీసుకురావాలి అని చెప్పి ఎలా ఉంది లేదు కాబట్టి ఆ సత్వం వల్ల ఎవరు తీసుకున్నాం అది రోజు పదహారు రోజులు చేసినా ఒకటి నూట అరవై రోజులు చేసినా ఒకటే అంతా వేస్తేది పర్సనల్ గా కావేశం పెరగడానికి ఉపయోగిస్తుంది తప్పిస్తేది దాంట్లో ఏమి సత్యదూరమైన తత్వం అలా ఉన్న గొప్ప తత్వం తత్కం అలా ఉండాలంటే ఇందాక నేను చెప్పాను అగ్ని యొక్క సత్వాన్ని గురించి చెప్తూ ఒక తత్వాన్ని చెప్పాను ఒక అలాజిక్ చెప్పారు తర్వాత లక్ష్మి పార్వతి రెండు వేరువేరు దేవతల్లాగా ఇద్దరు లేడీస్ ప్రవంచులు సత్వేరు లక్షణంగా ఉన్నారని మీరు అనుకోవచ్చు ఒకవేళ సన్మ జగజ్ఞాపకమైన శక్తి తిన్ని రూపాలున్నాయని ఒక చట్టంగా నేను చెప్పాను మీరు ఒక రూపంగా పూజించడంలో దోషం లేదు కేంద్ర సత్వంత పూజ కానీ తత్వాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కర్తంగా చెప్పాను అంటే సిద్ధికేతను బోధించడం మేము కష్టం అంటే మొత్తం తత్వము సిద్ధిస్తాం అని శంకరు ఎంత సాధన పెంచుతాం కనుక మా సిద్ధి వాక్యాలను తెలుసుకోవటానికి ఉపయోగించేది మననము అంటే కష్టం ఉంటాయి కష్టం తర్వాత ఈ తత్వం చేసే ఈ మననం చేసేప్పుడు కొద్ది కేంద్ర మూరుగొని మంతవ్య విషయే ఆధారూర్గం ఎందుకు భయపడుతుందంటే మనస్సు భేదాలకి నానాత్వానికి అలవాటు పోతుంది మనస్సుకి తీసు శాంతి అని ఇస్తూ ఉండాలి నాకు శాంతి కావాలి శాంతి కావాలని సపోజ్ మీరు వాడికి శాంతిని గమనించారనుకోండి వాడు ఆ శాంతి నుంచి ఎదురు పారిపోదామా అనిపిస్తే శాంతి కావాలని అంటారే కానీ శాంతిని తప్పుకోలేదు ఎందుకంటే అశాంతికి బాగా అలవాటు ఇప్పుడు మీకు ఈ హైపర్ యాక్టివ్ పీపుల్ ఉంటారు వాళ్ళు మొత్తం వారంలో ప్రతి జనతా కూడా వాళ్ళ బిజినెస్ బిజీగా ఉంటా ఉన్న వ్యవహారాల్లో తలమూర్తలుగా ఉంటా వాళ్ళకి ఆదివారం వచ్చి ఏ పని లేకుండా ఛామ్గా ఉండాలి అంటే వాళ్ళు జంటా ఏర్పడితే సెల్ ఫోన్ తీసుకుని అర్థం చేస్తారు తప్పుకోలేదు ఆ శాంతిని తప్పుకోండి పీపుల్ గెట్ బోర్న్ విత్ పీస్ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ తప్పుకోలేక నాకు తీసుకోవాలి తీసుకోవాలంటారు పిల్లవాడికి తీసు దొరికితేరే గం చేస్తాం ఒకవేళ దొరికితేరే దాని నుంచి పాడిపోయిందాక వాళ్ళు పాల్పోతాం తీసుకొస్తాం ఎందుకంటే తీసుకి ఒక కమిట్మెంట్ ఉన్నాను శాంతి కావాలి అంటే మీకు దృఢపు శాంతి అర్హత ఉంటేనే మీకు శాంతి లభిస్తుంది ఆ శాంతికి కనుక యోగ్యత ఉందో ఉంటేనే మీకు శాంతి లభిస్తుంది అంటే కానీ యోగ్యత లేకుండా శాంతి లభిస్తుంది కనుక మీరు మనసు చేస్తున్నప్పుడు మనస్సు మీద మనస్సు స్వాల్ అయిపోతుంది శాంతం అయిపోతుంది ఆ శాంతి లో శాంతి మనస్సు శాంతమైపోయిందంటే అర్థం ఏంటి ఉంది ఇంకా ఈ ఈ సంసారం ఏమో ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా మన మనస్సు చలన రూపంగానే ఉంటుంది మనస్సులో చెలవేరేటువంటి ఆలోచనల ప్రవాహంలో సంసారం మన చేయదు ఎప్పుడైతే మనస్సు శాంతం అయిపోతుందో సంసారం ఉండదు అయితే మనస్సు దివ్యంగా ఉంటుంది దివ్యా అది ఏమని చెప్తుందంటే తాలేపా శాంతి ఇంకోటి శాంతి చాలు మనం అదే సంసారం చేయాలో చూసుకోవాల్సి అప్పుడు మీరు ఆ శాంతిలోంచి బయటకు అంటే అర్థమైంది శాంతి దొరికినా నిలుపుకోవాలని అర్థం ఆ శాంతి మీద ఆధారం చాలా ఉండాలి డోంట్ గెట్ బోర్డ్ ఇద్దరికి డెవలప్ అండ్ లవ్ ప్రజలకి సొంతంగా ఆపరేషన్ ఆ సత్యము నేను అనే రూపంగా ఉంటుంది ఆత్మరూపంగా ఉంటుంది ఆ నిర్ణయం తోటి మేము నిలబడినొక్కరు మనస్సును శాంతిగా ఎప్పుడైతే కనిపిస్తారు మనస్సు యొక్క ప్రవాహం ఆగిపోతుంది ఇప్పుడు మీరు అవన్నీ భావంలో ఆ సద్రూపంగా నిర్తి ఉంటారు ఆ స్థితి శాంతమైన స్థితి మనస్సు యొక్క చలనం చల్లాలటమే అంటే మనస్సు యొక్క చలనము చల్లాల ఆ స్థితిలో ఒక ఆ స్థితి మీద ఒక లవ్ ప్రేమ ఒక భక్తి మీరు ఆస్తున్నారు నిజానికి అదే పద్దు ఉన్నదే అది లేదు దేవుడు హృదయంలో ఉన్నానంటాను పక్కనే ఉంటాను అది లేదు దాని మీద దాన్ని మీరు భక్తితో మీరు అలా ఆ ప్రెజెన్స్ దాని మీద అదే లేదు అన్నంతటి ప్రేమ అంతటి భక్తి ఆదరము దాని మీద ఉన్నప్పుడు మీకు ఆ ఏకాగ్రత సిద్ధి ఎంత మీషే ఆదర కాబట్టి ఆధారం మనన మనం అంటే ఆధారడే మనం మనం అంటే ఆరు నిమిషం ముప్పై ఐదు నిమిషాలు కాదు మనం మొన్న అంటే బేస్టు కదా వింస్ అని మంత్ కదా మననాన్ని చేయాల్సింది ఎందుకంటే మనస్సులో భూమి గతకుమన్నటువంటి వాసనలాన్నిటిని కూడా తిరిగి పారయాల్సింది కాబట్టి పాత రాజ్యమ్మును పోవాలి అన్నట్టుగా వారాలు జరిగిన లాగా మననం చేస్తూ ఉంటే మీరు ఆ మనస్సు వాసనలన్నీ కూడా మనస్సు మీరు తెలుసుకోగలుగుతారు పరబ్రహ్మ ఆత్మరూపంగా ఎప్పుడూ విద్యను ప్రకాశిస్తూనే ఉంటుంది కానీ మనస్సు యొక్క చరణ్ తప్పు చేస్తుంది కాబట్టి ఆ మంతవ్యమైనటువంటి మననం చేయగలిగిన ఆ సద్పం ముందు తమ నిండా ఆదాయం ఉన్నప్పుడు ప్రేమ ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మీరు మననం చేయగలుగుతారు ఎంత స్వస్వరూపానుసంధానం భక్తినిచ్చేది భక్తికి దఫినట్టింది ఎక్కువ విషయం లేదు వేరు కూడా తమ స్వరూపంలో నిలిచి ఉంది పదే పదే దాన్నే అనుసంధానం చేసుకుంటా దానికి భక్తి అంటే అది భక్తి అంతే మరి అయితే ఇవన్నీ భక్తులు కావాలంటే గౌమ భక్తులు ఇవన్నీ కూడా గౌమభక్తి దక్కిస్తే ఇదే భక్తి అని భక్తి ఒక్కసం ఏం భక్తి కాబట్టి అది భక్తి అది దేవుడు అది పూజ అది యజ్ఞం అది కర్మ అది ఉపాసన అది స్కంధం అది వైకుంఠం అది పైగా అను ప్రతి ఆదరణతో ఆత్మ నిష్టము కలిగి ఉంటే ఆ స్కూలు అంతం యోగ ఆరా శ్రద్ధాేమ జిజ్ఞాసి శ్రద్ధాం భగవ్యాసీ దానికి మానవం మీకు తిట్టాలి అంటే శ్రద్ధం రాదు యదావీ దద్దధదధాటి అర్థం అవుతాయి నేను శ్రద్ధను చేయగలంటే మానం చేయగలుగుతాను శ్రద్ధత ఏముండగా మానం చేయగల రాష్ట్రం అసలు ఒక రాష్ట్రద ఒక కాదు కావల్యం ఆత్మ ప్రభుత్వాన్ని గురించి ఫోన్ మీద ఫోన్ మీద నుంచి ఏదో కొద్దిగా పెట్టాను ఈ నేను జనరల్గా వస్తాను ఫోన్ మీద కొంతవరకు చెప్తాను జనరల్ గా ఫోన్ మీద నేను ఏదైనా చెప్తాను ఎంపీ వాళ్ళు ఎంత ప్రశ్న చేసి మనం ఫోన్ చేసిన వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను మాట్లాడుతున్నాను తాను ఫోన్ చేయండి ఎదురుగో సో చెప్తా చెప్తే ఆ పవర్ మళ్ళీ ఏదో ఏమన్నా లేదు చేసి పిచ్చప్లేదు అని అంటే చూడండి ఏం కొంత అర్థం అవుతున్నాం ఎప్పుడైనా అదే ఆశ్రమానికి రాదు అశ్రమంగా ఉండండి అంటే వచ్చిన వచ్చిన పాఠానతో ఆసమించి అదే పని సిద్ధం కానీ అంటే అలా బిజినెస్ మ్యాన్ లాగా ఉండొద్దు బిజినెస్ మ్యాన్ లాగా ఎడపించింది ఉంటుంది ముఖ్యంగా డాక్టర్స్ పన్నెండు నిమిషాలకు పేషెంట్ మొత్తం చూస్తా పన్నెండు నిమిషాలకు ఒక గవర్నమెంట్ ఆపరేషన్స్ అంటే నాలుగు ఊళ్ళు పెట్టగదు నాలుగు ఊళ్ళు పన్నెండు ఆపరేషన్ పేషెంట్ చూస్తే త్రీ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది నానందా అదేమైంది అలా ఉండదు మీరు ఉండాలని ఆశ్రమంలో ఉంది ఒక దేవత చేయండి ఎంతకాలం ఏం చెప్తా మీరు ముందు ప్రత్యేక బేగా తీస్తుంది ఎందుకు అలా బిజినెస్ క్లైఫ్ రాగా ఉండకూడదు సో చట్ట కొట్టే వ్యక్తిన్నట్టుగా ఉండదు ఇద్దరుందా సో అంటే ఆ డివోషనల్ సుడి ఉందా పెద్దంటే డివోషన్ సుది గో ఆ గోడు లక్ష్యం మీద డివోషన్ ఉండాలి దాంట్లో డివర్షన్ ఉండాలి లక్ష్యం ఏంటి మనమ దైవము సత్యము మోక్షము అదుతర లక్ష్యాలిమా సాధన ఇష్ట మీకు శ్రద్ధ ప్రేమ ఉండాలి సాధ్యాన్ని ఆలోచించండి చికిత్స పలాలు ఉంటుంది నువ్వు చంద్రుని నువ్వు నేను ముందున్నటువంటి ఏది భావంగా సాధన ఉందా ఉపాయం ఉందా ఉపయోగం ఉందా ఉపాయం ఉంది ఉపాయం వచ్చినా ఒక శ్రద్ధ తీసుకోం విశాఖపట్నం వెళ్ళాలనుకోండి రైతు మన ముందు విశాఖపట్నం ఉందా రైలు ఉందా రైలు జోన్లు అవే పోతాం విశాఖపట్నం వ్యవస్థ చేసుకుని కృష్ణా వచ్చిన వాళ్ళు వాళ్ళిస్తే విశాఖపట్నం చేస్తాను విశాఖపట్నం విశాఖపట్నం సహకారా అందుకే ఆయాన్ని పట్టుకోవాలి విజయాన్ని గురించి డివోషన్ టు దిగో అండ్ తర్వాత డివోషన్ లో జీవితాన్ని ప్రభావితం చేసి డివోషన్ అయ్యిందా శ్రద్ధ శ్రద్ధ అనే గొడవ కాదు ముఖ్యం శ్రద్ధన్నది విశ్వాసం కాదు విశ్వాసం అంటే నమ్మమ్మ అది లేదు శ్రద్ధ లేదు ఇప్పుడు గురువునందు శ్రద్ధ అనంటారు గురువునందు శ్రద్ధ అని తెలియదు గురువు గారి ఒక ముద్ద కింద ఒక ఇంటిటి ఒక హండ్రై చే ఒక ఇంటిటీ కింద చూసి చుట్టూ ప్రదర్శి చేసేసి సాస్తాంగాలు చేసేసి పల్కూజలు చేసేసి దేశ ప్రసాదాలు తీసేసుకుని ఇది గురువు నుండి శ్రద్ధ అన్నా అదేంటిది ఆయన గురువేలు ఆయన చెట్టిన గురువు నుండి ఒక ఇంటికి ఒక విగ్రహాన్ని పూజించినట్టుగా గురించినట్టుగా గురువు అదే గురువుల చిన్నద్ధంటే కాదు అది గురువులం వచ్చినద్ధ ఏంటి గురువాక్యము తెలుసుకొని అనుభవానికి తెలుసుకొని అనే ఒక దూస్ మీకుంటే అది గురువులం ఇస్తే ఎందుకంటే గురువు అనే ఒక మాసఫ్ ఫ్లెక్స్ మోర్స్ గురువు అనే వాళ్ళు ఉంటాం మాసఫ్ల కోసం గురువు అది గురువు గారు ఎందుకుంటే మీరు ఎటువంటి దోషమైన అనుగుణో ఒకటే అస్థి మధ్యని పట్టుకునే గురువులు కాదండి అలా ఉండదు మనం సమాజంలో మీకు జ్ఞానానికి ఎక్కడ స్థానం ఉండదు ఊరికే ఒక ఒక రూపాన్ని అలాగా కొలుస్తూ ఎన్ని సందర్భం ఉందంట శంకరాచార్యుల విగ్రహం పెట్టడం శంకర మహాన్ని పేరుతో విగ్రహం అంత పెట్టడం విగ్రహం పెడితే మనం విగ్రహం పెట్టస్తున్నాం పుట్ట విగ్రహం పెట్టం మన ఆ విగ్రహం కింద విగ్రహంగా అలా సన్నిధిగా పెట్టుకుని సత్తిగా భాషం ఇది తిరుగుమల తిమణ్యలో దూరంగా భాషం కూడా ఉత్తటం కాదు అన్నమాట భాష అక్కడ చదివడం చెప్పివడో ఉండదు విగ్రహాన్ని పెట్టేస్తుంది అష్టోత్తర పూజలు జగనామ పూజలు కాసినామ అదే కొంత జనాలు అని ఏ జనాల కింద కొంత వెరైటీ అంటే శివలింగానికి అభిషేకం అంటే ఇచ్చే చమర్ ఎందుకంటే ఎప్పటి నుంచి అలా అభివంగా వస్తుంది ఒకే రిందాం అలా నిండికి వస్తూ ఉన్నాం అప్పుడప్పుడు కొంత వెరైటీ ఉంటే శంకరాచార్య అభిషేకం అన్నాం ఏది ఇందిరాగాంధీ అభిగేమే అనార్థ ఉందండి ఇందిరాగాంధీకి అభివేదం అందుకే ఉన్నాం ఇంకా సంతతిస్తూ అసాం రాజ రాజీ జాంట్ అది రామరాజు ప్రసాద్ చేయాలి శంకరాచారీ ప్రసాద్ తీర్చని ఇది ఉన్నాం అదేవాలయం ఉన్నాం పీ అన్నాం ఇది అతను అదే శంకరమాఖం అంట శంకర్మం అంటే అతను కొత్తగా విద్యార్థులు జరుగుతున్న వాళ్ళు వ్యవస్థ చేయాలి ఉపాధ్యాయులు ఉండాలి ఆ ధ్యాప్ బాధ చేయాలి ఏ టైంలో విన్నా పొద్దున వెళ్తే బ్రహ్మత్వం వస్తుంది మధ్యాహ్నం అయితే ఉమశత్వం సాయంకాలం అయితే పదమైన గ్రంథాలు లేదు చూడాలని ఒక లేదు అధిష్ఠాలు అలా అవుతుంది కానీ దేవుడి సో సో ఒక ఎంట్రిప్ మాస్ ఆఫ్ ఫ్లక్ అండ్ బోన్స్ మనం గురువు అధికారు శ్రద్ధ ఉంటారు మీరు గురువు ముందు శ్రద్ధ ఉంది అక్కడ మీరు శ్రద్ధ చూపించాల్సి ఉంది జ్ఞానం గురువు మైత్రికి నేను ఏదైనా ఈ క్యాప్స్ వారు మీరు ఇస్తారనుకోండి సేవనం చేసినప్పుడు ఆ సిడీపీ ఎందుకంటే ఎంతో రికార్డు చేసి తినేప్పుడు దాన్ని భద్రంగా చూసుకోవాలి అలాగే గురువు గారికి కూడా ఇరు జిల్లాలు గురువు గారు కూడా ఐదు ఎంత ఎంత కొంచెం సేవలు అయితే సందర్భం సేవ చేద్దాం అంతవరకు ఆయన వ్యక్తి పీజ కూడా గడబ వ్యవహారం ఈ సోమం కేసీ చేసుకుంటే ఈ సో అయితే నాకు ఎవరో అభ్యంతరం లేదు దానికి కాదు నాకు శ్రద్ధ అంటే స్థిరత్ దాపి శ్రద్ధ స్థిరత్ సత్యనామ్యం స్థిర అనే పదము అది సత్యనామ మనం సత్యాల గురించి మాట్లాడుతున్నాం కదా సత్యానికి మరో పేరు స్థిరత్వం కాబట్టి స్థిరత్వీ మిమ్మల్గా ఆ స్థిరత్వం మీరు నెరవేరుతుంది శ్రద్ధ డివోషన్ శ్రద్ధ కాబట్టి ఆ శ్రద్ధ ఉంటే మీరు మనం చేయగలుగుతాయి శ్రద్ధ లేకపోతే మనం ఏం చేస్తారు ఎందుకంటే శ్రద్ధాపూక్తమవుతుంది శ్రద్ధా ప్రాపర్ హవామహే నేను బొద్ధుల్ నేను శ్రద్ధని ఆహ్వానిస్తున్నాము మేమందరం పెద్దనే వేసుకోమే హరమేశ్వర నాకు శ్రద్ధలేము ఆత్మనిష్ట ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి శ్రద్ధవతం ఉంటున్నారు కనుక ఆ శ్రద్ధని నాకు ఇంటెన్స్ ఎంతో జ్ఞాపం శ్వరం వేదనం ఇస్తామల్ల విధంగా ఇంటెన్స్ ఎంతో జ్ఞాపం ఉందా రామేశ్వర ఇది వస్తున్నాం ఒకటి వెలిపి ఆమె ప్రాక్టీస్ చేసినప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు ఆవిడ బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు కదా సో ద్వారా పెద్ద పేరు ఆమె తెలుస్తే సూర్యాసం నుంచి నిదర్శనంగా ఉదయవాళ్ళని అలా ఆశీర్పించాలి సో ఆ విధమైన సూర్వ్యాసం జ్ఞానం అనేదాన్న వస్తువు నందు ఆత్మ వస్తువు ముందు ఉండాలి శంకర భాగ్యము ఉపనిషత్తులు అలా నిరంతరము విచారము ఇంకా అతి తత్వ మరొక ప్రపంచమే లేదనుకో అది అంటే ఇది నిరోధం ఆ మనము సిద్ధిస్తుంది మనం అందించేది ఈ విజ్ఞానం అయితే సత్యానికి వస్తుంది కాబట్టి నా అశ్రద్ధ మన ఇంకే శ్రద్ధలు కూడా వారు గమనించేస్తారు ఇది లేదు మమ్ ఓం నమగం ఓం ఓం నమే ఓం నమస్మారా ఓం ఏవామి తిశాది హరి ఓం శ్రీ ఋహత శ్రీకృష్ణార్పణ